కాబట్టి గోల్ ఆఫ్ లైఫ్ జీవిత లక్ష్యం ఏమైనా ఉందా లేదా ఈ ప్రశ్న ప్రతి మానవుడు అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఉందా లేదా అసలు మొట్టమొదటి నువ్వు అనుకో జరుగుతాయో జరగవో తర్వాత చూద్దాం నీ జీవితానికి లక్ష్యం ఏమిటి పిల్లల్ని ప్రయోజకులుగా చేయాలి అదొక లక్ష్యం ఇంకా షెటిల్ అంటే అట్లా అర్థమైందండి సరే లైఫ్లో సెటిల్ అవడం అంటే ప్రపంచంలో చాలామంది ఈ మాటలు వాడుతూ ఉంటారు లైఫ్లో సెటిల్ అవడం అంటే భవిష్యత్తుకు భద్రత అ భవిష్యత్తు భద్రంగా ఉండేట్టుగా భవిష్యత్తు భద్రంగా ఉంటాం అంటే అంటే స్పష్టంగా నిర్వచించలేకపోతున్నాం కదా ఇన్ జనరల్గా మాట్లాడుతున్నామే తప్ప అక్కడేమి ఇది స్పష్టంగా అని మనం అక్కడేమన్నా చెప్పాము ఏం చేయాలి భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే అంటే ఏం చెయ్యాలి ఇప్పుడు మనకి ఏమున్నాయండి అసలు ఇప్పుడు మనకి ఏమున్నాయో చూస్తే ఏం సాధించాలో ఆలోచించు అంతేనా కాదా మనకి ఏమున్నాయో తెలియాలా ఉందా మనకు సరి అయిన శరీరం ఉందా లేదా ఉంది సరైన శరీరం ఉందా లేదా ఉంది అంటే శరీరం దేంతో పోలిస్తే మనకి బెటర్ అయిన శరీరం ఉంది మిగిలిన ఎనభై లక్షల జీవరాశులతో పోలిస్తే ఉత్తమమైన శరీరమే ఉంది ఇప్పుడు మనకి అంతేనా కదా ఎందుకని క్రిమికీట కాదులతో పోల్చాం వాటితో పోలిస్తే మనకు ఉత్తమమైన శరీరమే ఉంది జంతువులతో పోల్చాం వాటితో పోల్చినా ఉత్తమమైన శరీరమే ఉంది అలాగే పక్షులతో పోల్చాం మన భూమండలంలో అవేగా కనబడుతున్నాయి మరి వాటన్నిటికంటే మనకు ఉత్తమమైన శరీరమే ఉందా లేదా ఉత్తమమైన శరీరమే శరీరం విషయాలు ఇంకేమీ చేయాలా నేను ఇప్పుడు చేసేది ఏం లేదుగా అదనంగా రెండు కాళ్ళు రెండు చేతులు సంపాదించేవి అనుకో ఏమవుతావు మళ్ళా వెనకరు ఎవరు చెల్లిపోతావు అంతేనా కాదా కాబట్టి అదనంగా రెండు కాళ్ళు రెండు చేతులు సంపాదించే అవకాశము లేదు అది ప్రయత్నము సాధ్యం కాదు సరే మనిషి అయి పుట్టేసి ఆల్రెడీ మనిషిగా జీవిస్తున్నాం మనిషిగా జీవిస్తున్న నీకు ఏం కావాలి మనిషిగా బుట్టంగా అవాలండి మనిషిగా జీవిస్తున్నాగా మనిషికి అసలు ఏం కావాలి ఉండటానికి ఆహార నిద్రాభయములనే నాలుగు నీకు జంతువుకి సమానం అమ్మ మనకి జంతువులకి సమానం ఆహార నిద్రాభయ మైథునాన్ని పశుభిర్ నరాణ సమాన మనకి పశువులకి ఏమిటి సమానం ఆహారం సమానం నిద్ర సమానం ప్రాణభయం మరణ భయం అది కూడా దానికి మనకి సమానం పునరుత్పత్తి ఈ నాలుగు సమానం కానీ ఇంకేమిటి మనిషికి విశేషంగా ఉంది వివేకో అధికో విశేష కాబట్టి వివేకం చూడడం వల్ల ఏం చెప్తున్నారు దుర్లభం త్రయమేవచ యన మూడు దుర్లభం ఏమిటి దుర్లభం మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశయం ఈ మూడు మానవ జన్మలో దుర్లభమైనటువంటివి సృష్టిలోనే దుర్లభం అంటే అర్థం ఏమిట ఎన్నో జీవరాశులు పుడుతున్నాయి పోతున్నాయి పుడుతున్నాయి ఉంటున్నాయి కొంతకాలం పోతున్నాయి వీటన్నింటిలో ఉత్తమమైనటువంటి వాడు ఈ సృష్టిలో పుట్టిన పుట్టడం అంటూ జరిగిన వాటిలో ఎవడయ్యా ఉత్తముడు మానవుడే ఉత్తముడు కాబట్టి మనుష్యత్వం లభించటమే ఒక పెద్ద దుర్లభం ఎందుకని కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలు మనం పుట్టిపోయి పుట్టిపోయి పుట్టిపోయి పుట్టిపోయి ఇదే ఉద్యోగం మనకి వేరే పని పాటలేదు ఆ అన్ని లక్షల సంవత్సరాలు ఏమిటి చేసాం మనం ఆహారం నిద్ర భయం మైధునం పునరుత్పత్తి ఈ నాలుగే చేశాం అమీబా దగ్గర నుంచి మొదలు పెడితే మనిషి అయ్యే వరకు కూడా నువ్వు చేసిన పని ఏమిటి ఈ నాలుగే మనిషి అయినా కూడా ఏం చేద్దాం అనుకుంటావు మరి అధికో విశేష నువ్వు మనిషి వయ ప్రయోజనం ఏమిటి ఏమైనా ఉండాలా అవుద్దా వాటికంటే నీకు బుద్ధిబలం ఎక్కువ కదా మరి విశేషంగా ఉన్న బుద్ధిబలంతో ఏమైనా చెయ్యాలా వద్దా ఏం చేస్తున్నాడు వాటికి ఇల్లు లేదండి నేను ఇల్లు కట్టుకుంటానండి వాటికి ఇల్లు లేదా ఆశ్రయం లేకుండా అసలు ఏదైనా జీవిస్తున్నా ఈ భూమండల మీద చేమలకి ఇల్లు ఎందుకు లేవు ఏ జీవికి ఆ దాని ఆశ్రయం పక్షికి గూడు కట్టటలా కడుతూనే ఉంది సింహాలు ఆశ్రయం లేదా వైల్డ్ యానిమల్స్కైనా ఉంది సాధు జంతువులకైనా ఉంది దేనికైనా సరే వాటి ఆశ్రయాలు వాటికి ఉన్నాయా లేవా మరి ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టడం ఏమిటి విశేషం అది బుద్ధిబల విశేషం అని చెప్దామా ఎట్లా చెప్తావు అవి కడుతున్నావు ఇల్లు నువ్వు కడుతున్నావు ఇల్లు సరే నీ బుద్ధిబలం అంట వల్ల నీకేమిటి ప్రయోజనం అవి చదువుకోవట్లేదండి నేను చదువుకున్నానండి అంతేనా తేడా విద్య ఒక్కటే వాటికి నీకు భేదం జంతువులకి విద్య నేర్పే అవకాశం లేదు ఎందుకని వాటికి బుద్ధిబలం లేదు కాబట్టి మానవులు ఒక్కళ్ళు మాత్రమే విద్యని పొందే అవకాశం ఉంది విద్య అంటే ఏమిటి అది విద్య అన్నా జ్ఞానమన్నా రెండు ఒకటే అర్థమైందండి కాబట్టి అవన్నీ అజ్ఞానయుతమైనటువంటి జన్మలు అజ్ఞానయుతమైనటువంటి జీవితాలు అంతేనా కాదా మనిషి జ్ఞానంతో జీవించగలిగే అవకాశం ఉంది అంతేనా కాదు అయితే ఈ జ్ఞానంతో ఏం చేయాలని మరి నేను ఇప్పుడు మంచి అంటే ఇప్పుడు మనం ఏం అడిగామంటే మొట్టమొదట్లో అంటే ఆదిమ మానవుడి నుంచి నాగరిక మానవుడు అయ్యేటప్పుడు మనం ఏం తోచుకున్నాం మనం ఏం ఆలోచించాము అప్పుడు సహజంగా కొండ గుహల్లోనూ అడవుల్లో జీవించేవాడు ఆదిమ మానవుడు ఇప్పుడు నాగరిక మానవుడు ఏం చేశాడు తనదైన పద్ధతిలో అన్ని నిర్మాణం చేయడం మొదలుపెట్టాయి అర్థమైందండి వాడికి విడికి అది తేడా తనదైన పద్ధతిలో వంట వండుకోవడం తనదైన పద్ధతిలో ఆహారాన్ని సమీకరించుకోవడం తనదైన పద్ధతిలో ఆహారాన్ని వండటం తనదైన పద్ధతిలో ఆహారాన్ని భుజించటం అందులో వచ్చిన మార్పుది తనదైన పద్ధతిలో ఇంటి నిర్మాణం ఇది రెండో తనదైన పద్ధతిలో సమాజ నిర్మాణం మూడోది ఏం చేశాడు సమాజాన్ని కూడా నిర్మించాడు ఆదిమ మానవుడికి కూడా ఒక సమాజం ఉంది కానీ అది ఉంది సహజంగా జంతువుల వలె ఎందుకని జంతువులతో సహచరి ఏం చేశాడు మనం క్రమేపీ నాగరిక మానవులు వీళ్ళదైనటువంటి సమాజాన్ని వీళ్ళు నిర్మించుకున్నారు సోఫిస్టికేటెడ్ లివింగ్ నాగరిక జీవనం మనం తీసుకెళ్ళి అడవిలో వేస్తే మనం జీవించలేము అడవిలో ఉన్న వాడిద ఇక్కడ ఉండలేడు ఎందుకనిట ఆ జీవన శైలి భేదం వచ్చేసింది అంతేనా కాదు మనల్ని ఇప్పుడు పెట్టుకెళ్ళి అర్జెంట్గా అమెరికాలో పెడితే అమెరికా జీవనశైలికి మనం వెంటనే అడ్జస్ట్ కాలేము వాళ్ళంతే చిక్కడ పెడితే వాళ్ళకే అంతే కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సమాజ నిర్మాణానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు అంతేనా కాదు కాబట్టి ఈ సమాజ నిర్మాణంలో భాగంగా సంస్కృతి పుట్టింది సంస్కృతి అంటే ఏంటి సంస్కరించబడటమే సంస్కృతి ఒకప్పుడు సరి అయిన వస్త్రధారణ లేకుండా ఉండేవాడు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు సరి అయిన వస్త్రధారణగా వచ్చాడు సరి అయిన వచ్చిన తర్వాత ఏమైంది దానికి అలంకరణలతో కూడినటువంటి వస్త్రధారణగా మారాడు ఇంకేం చేశాడు అదో ప్రపంచం తయారైపోయాడు అంతేనా కాదు ప్రపంచంలో వస్త్ర ప్రపంచం ఒక ప్రపంచం దాంతోనే కొన్ని లక్షల కోట్ల మంది జీవించేస్తున్నారు ఫుడ్ వరల్డ్ అదో ప్రపంచం అవునా కదా దాని మీద లక్షల కోట్ల మంది జీవించేస్తున్నారు ఎందుకని సందసందుకి కరిగిపోయింటే ఫుడ్ వరల్డ్ ఎన్ని రకాల వెరైటీలు అంటే ఎవరేం చెప్పగలిగిందేం లేదు ఏతావాత ఏం చూసినా కానీ ఆరు రుచులైనా ఏమైనా మారతాయా అటు ఇటు ఏం మారావు స్వీట్ అంటే ఉపగా హార్ట్ అంటే తీయగా ఉండే అవకాశం ఉందా ఛాన్స్ లేదు ఆరుచులే ఉంటాయి మౌలికంగా ఉన్నటువంటిది ఏమీ మారలేదు మార్చలేము మరి అధిక విశేష మనకున్న జ్ఞానంతో ఇంకేం చేసామండి సామాజిక భద్రతను అంటే అర్థం ఏంటి ప్రశాంతమైన జీవనానికి అనుకూలమైనటువంటి సమాజం సంస్కృతి దేశం ఒకప్పుడు భారతదేశంలో అందరూ చక్కగా బయట ఆరు బయట మంచాల వేసుకుని పడుకునేవాళ్ళు లేదంటే పైకి ఎక్కి పుడుకునేవాళ్ళు అవునా కదా మనసు అన్నప్పుడు ఏం చేసేవాళ్ళండి పడుకునేవాడ ఇప్పుడు ఒకటి దోమలు రెండు దొంగలు ఒకటి దోమలు మరి ఇప్పుడు ఇది సమాజం భద్రత ఉన్న సమాజమేనా ఇప్పుడు ఇది అభద్రతాభావం వచ్చేలా ఇప్పుడు మనం జ్ఞానంతో మరి సమాజ భద్రతని పొందామా ఉల్టా ఏమయ్యాం చుట్టూ కటకటాలు పెట్టుకుని మనమే ఒక జైలు కట్టుకున్నాం అర్థమైనా వే వాణ్ణి జైల్లో పెట్టవలసినటువంటి సమాజం ఉండవలసింది ఎవరు దొంగ తెలుసుకోలేని పరిస్థితిలో మనం వచ్చేసాం కాబట్టి ఎందుకు వచ్చిందిరా బాబు నా చుట్టూ నేనే ఓ కనకటాలు పెట్టేసుకుంటే ఎవడు రాకుండా సాంఘిక జీవి అయినటువంటి మానవుడు ఇప్పుడు ఒంటరి జీవిగా మారిపోతున్నాడు సమాజానికి దూరంగా జరిగిపోతున్నాడు మరి ఇప్పుడు ఇది నాగరిక జీవనమేనా ఈ సంస్కృతిని అభినందిద్దామా పది కలిసి జీవించడం సంఘ జీవనం అంతేనా కాదు కానీ వ్యక్తి బలపడిపోయాడు సమాజం తక్కువైపోయింది చిన్నదైపోయింది దేశం బలపడాల్సింది పోయి వ్యక్తి బలపడిపోయాడు తద్వారా ఏమైంది నేనే గొప్ప నేనే ఎప్పుడూ గొప్పగా ఉండాలి మొట్టమొదటి అది ఉంది నేనే గొప్ప ఎదిగే కొద్దీ ఏమయ్యాడు నేను ఎప్పుడూ గొప్పగా ఉండాలి ఇంకా ఎదిగాడు నేనొక్కడనే గొప్ప ఈ మూడు తగాదాలు వచ్చి పడ్డాయి నేనే గొప్ప నేను ఎప్పుడూ గొప్ప నేనొక్కనే గొప్ప ఇలా అన్నవాళ్ళు లేరా మన చరిత్రలో ఎవరిని చూసినా వాడు ఎవరి గురించి చదివినా బావే విశేషాలు మీది చరిత్ర చదివితే చరిత్రలో చెప్పే పేర్లన్నిటికీ ఏమున్నాయి వాళ్ళలో మొదలైంది ఇలాగే మొదలైంది ఏమిటి నేనే గొప్ప నేను ఎప్పుడూ గొప్ప నేను ఒక్కడే గొప్ప ఇది నిరూపించుకోవడానికే వాడి జీవితం అంతా సరిపోతుంది మనం కూడా ఏం చేస్తున్నాం అది కూడా మనం కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచంతో పోల్చి చూసుకుని వాళ్ళకంటే నేను ఎక్కువ ఐఆమ్ బెటర్ ఆయన డిగ్రీనే చదువుకున్నానండి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ బెటర్ అయినా కాదు ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి నేను పిహెచ్డి డాక్టరేట్ అంటే చదువులో కూడా ఎక్కువ తక్కువ ఆయన డబ్బులో ఇంత నేను డబ్బులో అంత అంతేనా కాదు ఆయన ఇల్లు రెండు అంతస్తులు నా ఇల్లు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఇంత నా దగ్గర ఉన్న ఆస్తి ఆయన ప్రపంచంలో ఆయన ఆయన తెలిసిన మనుషులు నాకు గంపెడు నరేంద్ర మోడీ ఏమనుకోవాలి ఇప్పుడు ఆ లెక్కన ఆలోచిస్తే నరేంద్ర మోడీ ఏమను కావాలి కోట్ల మంది ఎంతకంటే ఎక్కువ ఏం చేస్తావు చేయగలవా ఇప్పుడు ఆయనతో ఎవరైనా పోటీ పెట్టుకున్నారా ఏ అయిపోయింది అంటే మనం ఏం చేస్తున్నా మనకు తెలిసిన ప్రపంచం నిన్ను గుర్తుపట్టే ప్రపంచం నువ్వు గుర్తుపట్టే ప్రపంచం ఎంతవరకే పెట్టుకున్నాడు మానవుడు ప్రతివాడు అంతే అత్యంత పేదవాడి దగ్గర నుంచి అత్యంత ధనవంతుడు ఏ ఎక్కువ తక్కువలు ఏమన్నా తీసుకోండి మీరు మీ క్లాస్లో చదువుకున్న నలభై మంది మీ ఫ్రెండ్సేనా కాదా మరి వాస్తవానికి నలభై మంది క్లాస్మేట్సే కానీ నీ ఫ్రెండ్స్ ఎవరంటే ఏం చెప్పావు ఐదు ఆరు పది మ్యాక్సిమం అంతేనా కాదా మిగిలిన వాళ్ళంతా మా సేమ్ బ్యాచ్ అండి బ్యాచ్ మేట్స్ అంటాడు అంటే అంటే అర్థమేంటి ఇప్పుడు అప్రధానం ఆ నలభై మందిలో ఈ పది మంది ప్రధానం ఎందుకు ప్రధానం నిన్ను వాళ్ళు గుర్తించారు వాళ్ళని నువ్వు గుర్తించావు ఇది జరిగింది అక్కడ ప్రక్రియ అంతమంది మీరు బజార్లో ఉన్నారండి ఆ బజార్లో ఉన్న వాళ్ళందరూ నీకు తెలుసా తెలియదా మీ బజార్లో ఉన్నవాడే తెలియకపోతే ఇంకా నాకు అర్థం కాదు ఇంకెవడు తెలుసానండి అన్నాడు అనుకో ఎవడన్నా అదే గ్రామాలకు వెళితే ఏమంటారు ఏమండి ఈయన మీ ఊరు వాడే తెలుసా అంటే తెలియదు అంటే నామోషి ఈయన మీ ఊరు వాడేనండి తెలుసా మీకని అడిగితే ఎవరైనా నాకు తెలియదు అన్నాడు అనుకోండి నువ్వు ఊళ్ళో ఉంటాలేదా అని అడుగుతాడు వెంటనే ఇప్పుడు వాడి జీవనానికి మన జీవనానికి ఎంత భేదం వచ్చేసింది ఇప్పుడు పక్కింటి వాడు ఎవడో అవునా కదా పోస్ట్ మ్యాన్ వచ్చి ఏమండి ఫలానా పేరున్నవాడు ఎక్కడ ఉండండి ఇదే బజార్ అండి డోర్ నెంబర్ మీ పక్కన అటో ఇటో ఉందండి చెప్పండి అంటే ఏం చెప్తున్నావు సరే అది ఇంకా అధ్వానం కాబట్టి ఇలా ఎందుకు తయారవుతున్నాడు మానవుడు అసలు ఇలాగైనా మానవుడు ఉండవలసింది మనిషి మనిషి జీవనం ఇలాగే ఉండాలా అని మనం ఆలోచించాల వద్దా అంటే మనిషిని ఆలోచింపచేయడమే మహర్షుల యొక్క ఉద్దేశం అంతేగాని అర్జెంట్గా ఏదోళ్ళు ఆకాశమతలు నేను ఏదో పెట్టేయాలని కాదు అక్కడ అర్థమైంది కాబట్టి విచారణ చేతనే జ్ఞానం వస్తుందా రావట్లేదు ఇప్పుడు మనకి ఇదంతా మనం ఏం చేస్తున్నాం ఇలా చేయడాన్ని ఏమంటారు విచారణ ఏది ఏది ఉత్తమం ఏది అధమం అనే విచారణ చేయాలి వద్దా కాబట్టి మంచి చెడు కాదు ఏది ఉత్తమం ఏది అధమం ఉత్తమంగా జీవించడం ఎట్లా మనిషి ఎప్పటికప్పుడు ప్రయత్నించాలా అక్కర్లేదు ప్రయత్నించాలిగా మీ అబ్బాయికి నలభై మార్కులే వచ్చినాయి వాళ్ళకి ఏం చెప్తావు ఏ అది మనిషి ఎప్పుడు పురోగమనాన్ని పొందాలి తిరోగమనాన్ని పొందకూడదు అంటే ఎట్లా చెప్పాలి వందకు వంద రావాల్సిందే నీకు అనకూడదు వాడి ప్రయత్నాన్ని బాగుపరిచేటట్టుగా చేయాలి కానీ ఫలితం మీద బలవంతనం పెంచకూడదు మనం ఏం చేస్తున్నాం ప్రయత్నంలో వాడి లోపాలని సరిచేసే ప్రయత్నం చేయకుండా వాడిని ఎంతసేపు ఒత్తిడికి గురి చేస్తున్నావు ఓ నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చదివించేది ఎందుకు మార్కులు రావదే అన్నాడు అర్థమైనా నీకు మార్కులు వచ్చినాయి అని అడిగితే ఎవరైనా నువ్వు చదువుకున్న కాలంలో మార్కులు వచ్చినాయి నీకు వచ్చినాయి వందకు వంద నీకు రానప్పుడు నాకెందుకు మేము అప్పుడు వానాకాలం చదువులు చదువుకున్నారా మేము ఎంత కష్టపడి చదువుకున్నాం మేము ఇప్పుడు హాయిగా ఇంటి ముందు ఆటో ఎక్కుతున్నావు ఆటో దిగుతున్నావు అక్కడికి వెళ్తున్నాం అని చెప్తున్నాం నిజానికి చదువుకి ఆటో ఎక్కడానికి సంబంధం ఉంది ఏమన్నా అంటే మన ఆన్సర్స్లోనే ఎక్కడో తప్పుంది అసలు లక్ష్యం లేదు కాబట్టి ఎక్కడో మానవ జీవనానికి లక్ష్యాన్ని నిర్వచించకుండా మనం జీవితాన్ని కొనసాగించేస్తున్నాం ఎలా పుట్టాలి పుట్టాం చదువుకోవాలి చదువుకున్నాం కాబట్టి మానవ జీవితానికి లక్ష్యాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉందా లేదా ఇప్పుడు చాలా అవసరం లేకపోతే ఎటు పోతున్నాడో ఏం తెలియదు అడిగితే ఇరవై ఏళ్ళ పాటు చదువుకున్నావు లేదు పాతికేళ్ల పాటు చదువుకున్నాం మిగిలిన డెబ్బై ఐదు ఏం చేయాలి కానీ అసలు చేస్తున్నావా రోజులేస్తున్నాం అలవాటుగా కొన్ని పనులు చేయాలనుకున్నాం అలవాటుగా కొన్ని పనులు చేశాం వాటి వల్ల సుఖదుఖాలు వచ్చినాయి ఆ సుఖదుఖాలను అనుభవిస్తున్నాం మరలా నిద్రపోతాం అలిసిపోతున్నాం నిద్రపోతాం మళ్ళీ లేచావు ఏమైనా మారిందా సేమ్ డిటో లేవగానే నీ పనులు నీవే పిల్లల పనులు పిల్లలవే ఆయన గారి పని ఆయనే ఎవరి గోలవారితే ఏమైనా మారిందా మారలేదు మీ తల్లిదండ్రులు వాళ్ళు అలాగే చేశారండి మా తల్లిదండ్రులు మేము అలాగే చేస్తున్నాం వాళ్ళు మమ్మల్ని పెంచి పెద్ద చేశారు చదువులు చదివించారు పెళ్ళిళ్ళు చేశారు మేం కూడా అట్లాగే పిల్లల్ని కా పెద్ద చేసాం చదువులు చెప్పించాం మళ్ళా పెళ్ళిళ్ళు చేసాం తర్వాత ఏం చేస్తావు ఆ రిపీట్ సైకిల్ రిపీట్ ఇంతేనా జీవితం అంటే మానవ జీవితం కేవలం ఈ మాత్రపు పనికేనా అంటే ఇందులో జంతువుల కంటే మనం అధికంగా ఏం చేసాము ఒక పిల్లల్ని చదివించడం ఒకటే అంతేనా కాదా నువ్వు చదువుకున్నావు వాళ్ళని కూడా చదివించు ఇంతేనా ఇంతకు మించి వేరే ఇంకేమీ లేదా మానవ జీవితానికి గమ్యం ఈ ప్రశ్న వేసుకోవాలి వద్దా వేసుకున్న వాళ్ళు చెప్పిన సమాధానాలు ఆ పుస్తకాలు మనకంటే ముందు మహర్షులు విపరీతం వేసుకున్నారు అసలు మనిషి ఏం చేయాలి మనిషికి అసంతృప్తికి పరిష్కారం ఉందా లేదా మానవుడు అసంతృప్తితో జీవిస్తున్నాడా లేదా నిత్య అసంతృప్తుడు కానీ అసలు మనిషి ఎప్పుడు ఎలా ఉండాలి నీ జీవితం అంతా దేనికోసం వెంపర్లాడుతున్నావు ఎందుకు చదువుకున్నావు ఎందుకు చదువుకున్నావు సంతృప్తి కోసం చదువుకున్నావు నీ లోపల ఒక థర్స్ట్ దాహం ఉంది ఒక తపన ఉంది నేను అది అవ్వలేకపోయాను ఇది అవ్వలేకపోయాను అది చేయలేకపోయాను ఇది చేయలేకపోయాను అనేటటువంటి తాపన మనలో ఉందా లేదా ఆ తపన వల్లనే నువ్వు అలా అవుతావు అంతేనా కాదా ఒక వ్యక్తికి ఒక కూర ఒక అన్నం వండితే సరిపోతుంది ఒక వ్యక్తికి సరిపోవట్లేదుగా మరి వాడు అలసిపోవటం లేదుగా రోజు రెండు రకాలు నాలుగు రకాలు వేసుకుని తినడానికి కావాల్సిన జీర్ణశక్తి ఉంది ఆసక్తి ఉంది సమర్థత ఉంది అన్నీ ఉన్నాయా మరి ఇప్పుడు వాడు ఏం చేశాడు అలాగే జీవించాడు మన పూర్వం తల్లిదండ్రులు మన తాత అందరూ కూడా తమ సంపాదనలో అరవై నుంచి డెబ్బై శాతం ఆహారాన్ని ఖర్చు పెట్టేవారు మనం కేవలం టెన్ టు ట్వంటీ పర్సెంటే ఖర్చు పెడుతున్నాం మనం ఎందుకు బలహీనలం అయిపోయామంటే ఇదే కారణం వాళ్ళు అరవై నుంచి డెబ్భై శాతం ఆహారానికి ఖర్చు పెట్టేవారు నేను ఎవరు చెప్పారు వాళ్ళే అసలు నాలుగు రకాల పచ్చళ్ళు నాలుగు రకాల కూరలు నాలుగు రకాల భక్ష్య భోజ్య చోక్య లేహ్యములని ఇన్ని రకాల వంటలన్నీ కనిపెట్టింది ఎవరండి ఇన్ని రకాల పిండి వంటలు కనిపెట్టింది ఎవరు వాళ్ళేగా మరి వాళ్ళు అవన్నీ తయారు చేయబెట్టేగా నీకు చిన్నప్పుడు మీ అమ్మమ్మ ఉండేదండి పిల్లలకి పది పిల్లలు ఉండేవాళ్ళు ఏంటో సాయంత్రం అందరికీ తినడానికి పెట్టేదా పెట్టేదా ఇప్పుడు ఒక్కతే నీకు అమ్మ నాకన్నా అమ్మ ఉందండి ఇప్పుడు సాయంత్రం ఏమైనా పెట్టమంటే ఏం పెడుతుంది బిస్కెట్లు చాక్లెట్లు కూల్ డ్రింక్లు మ్యాగీ ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు సింపుల్ అని అనుకుంటున్నావు కానీ అక్కడ ఏమైపోయింది శ్రమ శ్రమ లోపించింది ఎప్పుడైతే శ్రమ లోపించిందో నీకు శక్తి తగ్గిపోయింది ఎప్పుడైతే శక్తి తగ్గిపోయిందో నువ్వు తీసుకునే ఆహారం తగ్గిపోయింది ఎప్పుడైతే ఆహారం తగ్గిపోయిందో మళ్ళీ సైకిల్ రిపీట్ అయ్యింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే సమస్య శక్తి లేదండి బాబు శక్తి లేదండి బాబు ఈ పని చెయ్యండరా నాకంత ఓపిక లేదు బాబు పోనీ అక్కడ దాకా నాకు అసలు ఓపిక లేదు బాబు గట్టిగా తినండిరా దానికి ఓపిక లేదురా బాబు అందరికీ ఒకటే ప్రాబ్లం మనుషులందరికీ అవునా కదా ఇక్కడ అంటే ఏమిటి ఎంతగా ప్రెసిపిటేట్ అయిపోయినాయి అంటే అది వ్యాధిగా మారిపోయింది ఎంతగా చెడిపోయిందంటే ఇక దాన్ని రివర్స్ చేసే అవకాశం లేనంతగా చెడిపోయింది బాల్య నుంచి పుడుతూనే రాలేదు కదా పుడుతూనే వచ్చినాయా రాలేదు ఇక పుడుతూనే వస్తే చేయగలిగింది ఏమి లేదు జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల వల్ల సరియైన కష్టపడకపోవడం వల్ల సరియైన ఆహారం తినకపోవడం వల్ల సరి అయిన శ్రద్ధ లేకపోవడం వల్ల సరి అయిన శ్రమ లేకపోవడం వల్ల జీవన శైలి వల్ల వచ్చినటువంటి భిన్నమైన మార్పుల వల్ల వచ్చిన సమస్య అంతేనా కదా మరి జీవనశైలిని మార్చుకోవాలి అద్దా మార్చుకోవాలి కదా ఆరోగ్యం మొదటి అవసరం కదా అవునా కదా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆరోగ్యాన్ని పెట్టుబడి పెట్టు ఈజీ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ సంపాదించు అంతేనా కాదు నాలుగు అంతస్తులు కట్టు నాలుగు కోట్లు గడించు నాలుగు డిగ్రీలు సంపాదించు ఈజీక్వల్ టు ఏది పెట్టుబడి అక్కడ అందరికీ అందరికీ ఆరోగ్యమే పెట్టుబడి అందరికీ ఇవ్వబడిన సమయం కూడా ఒకటే అంతేనా కదా ఎవరు చదువుకున్నా మొదటి పాతికేళ్లలోనే చదువుకోవాలి చివరి పాతికేళ్లలో చదువుతారంటే అయ్యే పనేనా డెబ్బై ఐదేళ్ల వాడిని తీసుకెళ్ళి ఇప్పుడు ఎల్కేజీలో కూర్చోబెడతానంటే గుజరే పనేనా అవ్వదు కదా కాబట్టి ఎవరికైనా ఇవ్వబడినటువంటి సమయం కూడా బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యం అవి ఎప్పుడు మామూలే సేమ్ ఏమైనా మారినయా మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలు ఏమైనా మారినాయా మారుతా పోనీ మీ తర్వాత వాళ్ళకు మారుతాయా మారవు అర్థమైందండి కానీ మరి మానవుడు రోజు పుట్టింది మొదలు రోజు లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు తన జీవితాన్ని ఏ లక్ష్యం దిశగా నడపాలి అసలు లక్ష్యం ఉండాలా అక్కర్లేదా ఆ లక్ష్యాన్ని మనం అసలు నేను ఏ లక్ష్యంతో జీవిస్తున్నాను వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనబడింది మనకు ముప్పై ఏళ్ళు వచ్చినాయా నలభై వెనక్కి తిరిగి చూసి ఏం సాధించారండి మీరు ఈ నలభై ఏళ్లలోని మీ ముందు ఒక ఇంటర్వ్యూ పెట్టారనుకోండి ఏం చెప్తారు చదువుకోవడం పూర్తయిందండి పెళ్లి చేసుకున్నానండి పిల్లల్ని అన్నానండి వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నానండి ఈ పని ఎవరు చేయలేదండి అప్పుడు ఏమైంది మీరేం సాధించారండి अड़क विषय अंत अर्थमेंट साधना साधन चुटा अंत अर्थम साधनाते अंक्या पड़को दाने कोई श्रमित दाक श्रद्धा जीवी दाने स्वाधीन परची దానిని వశపరచుకొని దానిని ఆ సిద్ధి దశకి చేరుకున్నట్లయితే అది సాధించుట అంటే సాధించడం అంటే అర్థం నేనేమడిగాడు ప్రశ్న ఈ నలభై ఏళ్లలో మీరేం సాధించారండి అంతేనా ఏం చెప్పాం ప్రవాహ వేగంతో కొట్టుకుపోయేటటువంటి విషయాలే చెప్పామే కానీ నువ్వేం చేసావమ్మో ప్రత్యేకంగా నేనండి పీహెచ్డి చేశానండి చదువులో గొప్పగా అయినవాడు ఏం చెప్పాడు నేను పిహెచ్డి సాధించానండి అన్నాడు అదే ధనం సంపాదించడంలో ముందుకెళ్ళిన వాడు ఏం చెప్పాడు ఈ నలభై ఏళ్ళ పది కోట్లు సంపాదించానండి నేను అంటాడు ఇంకేవడు పదవి సంపాదించావనుకో అప్పుడేమన్నావు నేను అదే నేను ఇదే చెప్పాడు మరి ఇవేనా సాధనలు అంటే ఇవేనా జీవిత లక్ష్యాలంటే జీవితం మొత్తానికి ఇదేనా లక్ష్యం నా జీవిత లక్ష్యం ఏకైక ఆశయం ఈ దేశానికి ప్రధానమంత్రిని అవడం అని ప్రతి ఒక్కడూ పెట్టుకున్నాడు అనుకోండి ఏమవుతుంది అసలు సాధ్యమేనా అసలు అది అసలు అసాధ్యం కదా అంటే అర్థం ఏమిటి అసాధ్యాలని మేము లక్ష్యంగా పెట్టుకోవడంలో తెలివి తక్కువతనం కనుక అంతేనా కాదు ఈ భూమండలం మొత్తాన్ని నేను ప్రదక్షిణం చేసేద్దాం అనుకున్నానండి అనుకునేవాడు లేరా అనుకున్నాడే అనుకో ఏమైందిప్పుడు ఇది ఎప్పటికైనా అయ్యే పనేనా వెంటనే మా ఆ లక్ష్యం వినగానేమన్నావు ఇది అయ్యే పనేనా అన్నా అర్థమేదండి నేను ఎప్పటికైనా జీవితంలో ఒక్కసారైనా సరే చారాధామ్ పర్యటనకు వెళ్ళి రావాలనుకున్నానండి కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి క్షేత్ర సందర్శన చేసి రావాలని అనుకున్నానండి సాధ్యమే కదా వెళ్ళొచ్చానండి ఆల్రెడీ ఈ నలభై ఏళ్ళలో అది వెళ్ళొచ్చాయి కాశీ ప్రయాగ వెళ్ళొచ్చా రామేశ్వరం వెళ్ళొచ్చా కన్యాకుమారి వెళ్ళొచ్చా కంచి వెళ్ళొచ్చా తీర్థయాత్రలు అన్నీ చేసొచ్చా అవసరమైనా కాల ఇది కూడా ఒక సాధనే ఇది కూడా ఒక సాధన ఇది ఒక లక్ష్యం కొంతమందికి ఈ లక్ష్యం ఉంటుంది ఆయా ప్రాంతాలకు తీర్థయాత్రలకు వెళ్ళి ఆ క్షేత్రములను ఆరామములను తీర్థములను వెళ్ళి సేవించి తిరిగి రావడం మంచిదేగా అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే ఒక సరి విధానాన్ని ప్రవేశపెట్టారు అనమాట దీనికి ఒక విధానం ఉండాలి అసలు ఈ సాధన ఏం సాధించాలి సాధించడానికి ఒక ఒక నిర్ణయమైన ప్రమాణపత్రం లేకపోతే మానవుడు ఏమైపోతాడు చివరికి అగమ్య గోచరంగా అయిపోవడం మానవ జీవితం అందుకని ఏం చెప్పారంటే ఉత్తమం తత్వచింతాచ నీ మేధాశక్తి అత్యంత బలంగా ఉంది సూక్ష్మంగా ఉంది బుద్ధి సూక్ష్మత బాగా బలంగా ఉంది తిక్షణంగా కూడా శాస్త్రాలను అధ్యయనం చేయగలిగే సమర్థత ఉంది అప్పుడు నువ్వు దేనికి ఉత్తమం తత్వచింతాచ తత్వచింతన చేయాలి మధ్యమం మంత్రచి ఈవెన్ సందు స్టార్టింగ్లో అర్థమైందండి ఇప్పుడు కాబట్టి సూత్రం ఏం చెప్పారు ఉత్తమం తత్వ చింతాచ నాకంత శక్తి లేదండి అంత మేధాశక్తి లేదండి శాస్త్రాలను అవగాహన చేసుకోగలిగే సమర్థత కూడా లేదండి ఆ భాష కానీ ఆ విధానం కానీ వ్యవహారం కానీ నాకు ప్రవేశం లేదండి నాకు అవకాశం లేదండి అన్నావనుకో అప్పుడేం చెప్పారు మధ్యమం మంత్రచింతాచ ఏడు కోట్ల మహామంత్రాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి సప్తకోటి మహామంత్రస్య ఏడు కోట్లు ఉన్నాయి ఆ మహామంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని జపం చేయి అది కూడా ఒక సాధనే మనస్సును మధించటం జపం ద్వారా మనస్సును మధించటం ఇది ఒక సాధన దీని ద్వారా మనసును స్వాధీనపరుచుకోవచ్చు జప సాధన ద్వారా కాబట్టి మహామంత్ర జపాలని చేయటం అనే సాధన చే మధ్యమైనటువంటి బుద్ధి స్థాయి కనుక నీకు ఉంటే చేస్తున్నామా మరిది అబ్బే మాకంతా ఓపిక బాబు జపాలు తపాలు చేసే ఓపిక మాకు లేదు అన్నారు అప్పుడేమన్నారు అధమం శాస్త్రచింతాచ అంటే ఏం చెప్పాను చాలామంది కూర్చుని ఇప్పుడు ఏం విచారణ చేస్తున్నారు అది అలా ఉందట ఇది ఇలా ఉందట అది అలా లేదట ఇదిలా లేదట భగవద్గీతలో చెప్పిన దాన్ని రామాయణంలో ఖండించారట రామాయణంలో చెప్పిన దాన్ని భారతంలో ఖండించారట భారతంలో చెప్పిన దాన్ని భాగవతంలో ఖండించారు ఈ ఖండన మండనల మీదే దృష్టి ఉంటుంది అన్నమాట అర్థమైందండి ఎప్పటికప్పుడు దేని మీద దృష్టి పెడతాడుగా ఈ శాస్త్ర విచారణ అనమాట అలా చెయ్యాలా కుడి చేయ దీపం కుడివైపుకు దిబ్బాలా ఎడమవైపుకి దిబ్బాలా దీపం తూర్పుకే ఉంచాలా పడవరకు ఉంచాలా తల ఉత్తరానికి పెట్టాలా తల దక్షిణానికి పెట్టాలా లేకపోతే నేను అడ్డంగా నిలబడాలా నిలువుగా నిలబడాలా ఇలాంటి భ్రాంతులతో కూడినటువంటి విచారణలో పడిపోతారు అనమాట గోడకి ఇటుపక్కలకి ఇటుకి అడ్డుపక్క ఉండాలా దీన్ని తీసేసి అడ్డు పెడితే ఏమవుతుంది అడ్డు తీసి ఇటు పెడితే ఏమవుతుంది ఇలాంటి రకరకాలైనటువంటి భ్రాంతిగతమైనటువంటి శాస్త్రముల విచారణలోకి వచ్చేస్తాను ఎర్ర రాయి పెట్టుకుంటే ఉపయోగమా తెల్లరాయి పెట్టుకుంటే ఉపయోగమా నల్ల రాయి పెట్టుకుంటే ఉపయోగమా ఏం పెట్టుకున్నా ఏ రకం రంగులు బట్టలు వేసుకుంటే లాభమా లేకపోతే రంగులు బట్టలు వేసుకోబో నష్టం చివరికి అన్నం తింటే నష్టమా అన్నం తింటే లాభమా ప్రయోజనం ఏముంది వీటి కాబట్టి ఈ విచారణ అంతా ఏమిటి అధమం శింతాచీ కాదు నీకు ఒక లక్ష్యం ఏముంది ఇప్పుడు దానికి స్వలాభం అనే ఒక్క లక్ష్యం తప్పు అక్కడేమైనా ఉందా మీకెందుకంటే మీరు పుషరాగం పెట్టుకోండి మీ జీవితం మారిపోతుంది అంటాడు వాడు అంతేనా కాదు ఏమిటి మారిపోతుంది అని అడిగే ఎప్పుడన్నా ఇంకా వాడు నీ నీకేం చెబితే నచ్చుతుందో అవే చెప్తాడు అంతేందండి నీ నీకేం చెబితే నచ్చుతుందో నువ్వు చెప్తావా లేదా నీ ఏంటని అడుగుతాడు వాడు ముందు మీ సమస్యలు అన్నీ బాగా బాగైపోతాయండి అప్పుడు డాక్టర్లు ఎందుకు విద్యాలయాలు అయినటువంటి బీహెచ్డీ చదివిన యూనివర్సిటీలు ఎందుకు సైంటిస్టులు ఎందుకు ఇది అవసరం లేదుగా హాయిగా అందరూ ఎర్ర రాళ్ళ తెల్లరాళ్ళు పెట్టుకుని బాగు చేసేసుకోవచ్చుగా అర్థమవుతున్నావు అంటే ఎక్కడో ఏమైంది షార్ట్కట్ అక్కడ ఏమైంది నువ్వు షార్ట్కట్ నువ్వు అదంతా కష్టపడదలుచుకోవాలా అదంతా శ్రమ చేయదలుచుకోవాలా తెలుసుకోవాల్సింది తెలుసుకోదలుచుకోలే పరిణామం పొందవలసింది పొందదలుచుకోలే ఏమనుకున్నావు ఈ గోడ దూకేస్తే చాలరా బాబు ఈ షార్ట్ కట్లో ఉంటాడనమాట ఈ తెలివి ఇక్కడి వరకే ఉంటుంది అనమాట వీటికి ఇంతకు మించి ఎదగలేడు అనమాట సమాజాన్ని సమాజం యొక్క లోక కళ్యాణాన్ని కాంక్షించగలిగే ఉత్తమ దీనికంటే ఇంకొకటి ఉంది అధమాధమంచ తీర్థాటండి ఇంకా అంతకంటే బుద్ధి తక్కువైపోయింది అప్పుడేం చేయాలి అధమాధమంచ తీర్థాటనం కాబట్టి బుద్ధిశక్తిని బట్టే మనకి మానవుడికి ఈ రకమైనటువంటి సాధనోపాయాలని తెలియజేసే అర్థమైనా అట్లా తెలియజేయడం ద్వారా మనల్ని ఏం చేయమంటున్నారు ఇప్పుడు ఉత్తమం తత్వ చింతాచ మధ్యమం మంత్రచింతాచ అధమా అధమాధమం చ తీర్థాటనం అధమం శాస్త్రచింతాచ ఈ నాలుగు రకాలైనటువంటి సాధనలు చేయమన్నాడు అర్థమైందండి ఇంతవరకు అర్థమైంది ఈ ప్రాథమిక పాఠం కాబట్టి మనం బుద్ధి వికాసాన్ని ఈ నాలుగు స్థాయిలలో పరిణామం చెందించడమే మన జీవిత లక్ష్యం మనం ప్రాథమిక దశల్లో మొదటి రెండు దశల్లో ఉంటాం అంటే అర్థమేంటి చెప్పందాక ఆ తీర్థాటన చేయడం ఈ తీర్థాటన చేయటం అది మనకు సులభం ఇంటికంటే సులభం ఏంటంటే తీర్థాటన చేయడం అందుకనే తిరుపతి వెళ్ళటం రామేశ్వరం వెళ్ళటం కాశీ వెళ్ళటం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం వెళ్ళి దేవదర్శనం చేసుకోవడం ప్రసాదం తెచ్చుకోవడం భోజనం చేయడం చేతనైతే గుండు కొట్టించే వాళ్ళు గుండు కొట్టించడం స్నానం చేయడం ఇలాంటి కార్యక్రమాలను చేస్తుంటాం ఇది దీనికి అధమ వికాసం సరిపోతుంది దీనికి ఏమీ శాస్త్రాలు చదవక్కర్ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పటి వరకు గుడికి వెళ్తున్నాం కదా ఎప్పుడైనా మంత్ర పుష్పాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తా ఏలు వేస్తారు కదా పట్టుకుని నిలబడతాడా లేదా ఏం చేస్తున్నాడు అప్పుడు ఆయన చదువుతున్నాడు నువ్వు చదవడం ఆయన ఏం చదువుతున్నాడో ఏమైనా అర్థమైందే ఎందుకు అర్థం చేసుకోవాలని ప్రయత్నించలే ఆ పని నాది కాదు పది రూపాయలు ఇచ్చాను ఆయన చదివాడు ఒక ఏజెంట్ని పెట్టుకున్నావు అనమాట నీకు భగవంతునికి మధ్యలో ఒక ఏజెంట్ని పెట్టుకున్నావు నీ బదులు నువ్వు ఇచ్చిన పది రూపాయలకి ఆయన పూజ చేసాడు మోక్షం ఆయనకు రావాలా నీకు రావాలా అసలు దైవ దర్శనానికి ఎందుకు వెళ్ళావమ్మా నీ కోసమే వెళ్ళావా ఆయన కోసం వెళ్ళావా నీ కోసం వెళ్ళినప్పుడు నీకు గదా తెలివి రావాల్సింది కానీ నాకు తెలివి ఎందుకు తెచ్చుకోవాలా మనం అంటే ఆ రకమైన శాస్త్రాన్ని చదవాలనేటువంటి ఆసక్తి లేకపో లేవా బయట పుస్తకాలు లేవా అంతర్పక్షం అర్థం లేదా స్త్రీ సూక్తం పురుష సూక్తం అక్కడ చదువుతారు కదా అర్థాలు లేవా సహస్రనామాలు రోజు లలితా సహస్రనామము విష్ణు సహస్రనామో అందరూ చదువుతుంటారు కదా మరి వాటికి అర్థాలు లేవా ఏం చేసేవో అంత తీరిక లేకుండా అది పాయింట్ వస్త్ర ప్రపంచం ఫుడ్ వరల్డ్ ఆ వరల్డ్ ఈ వరల్డ్ దృశ్య ప్రపంచం కాబట్టి ఏ ప్రపంచంలో పడిపోయాం దృశ్య ప్రపంచంలో పడిపోయావు నీకు ఇప్పుడు నాలుగేళ్ల పిల్లాడు ఉన్నాడండి వాడికి ఆడుకోవడమే పనికి ఇంకేమైనా పను చూడందుకు పని ఏం చెప్పకూడదు ఇల్ ఇంటి భారాన్ని వాడికి అపజెప్పేచ్చుగా లేదా మనకుందా ఇప్పుడు ఏముంది ఆ నాలుగేళ్ల పిల్లవాడు ఎట్లా అయితే ఆట బొమ్మలతో ఆడి ఆనందించే లక్షణాన్ని కలిగి ఉన్నాడో నువ్వు కూడా ఈ దృశ్య ప్రపంచంతో ఆనందించే లక్షణాన్ని కలిగి ఏం బుద్ధి వికాసం వచ్చిందండి నాకైతే ఏం తేడా వచ్చినట్టేం కనపడాలి వాడు ఆడుతున్నాడు నలభై ఏళ్ళు వచ్చినాయి నీకు నువ్వు ఆడుతున్నావు పిల్లల ఆట మాత్రం మారల ఆట అదే కదా వాడు బొమ్మలతో ఆడాడు నువ్వు సినిమాలు చూస్తున్నావు ఇంకోటి చూస్తున్నాం ఇంకోటి చూస్తున్నావు అదే విషయమే కదండి వాడికి ఏ విషయాలు ఉన్నాయో నీకు అవే విషయాలైనా కాదా వాడికోటి నచ్చింది పెడితే తింటాడు నచ్చంది పెడితే మోహన్ తిప్పేస్తాడు నువ్వేమన్నా మారేవా ఆ విషయంలో అరే అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలనే ఐదు లక్షణాలు ఏవైతే జ్ఞానేంద్రియాల ద్వారా నువ్వు తెలుసుకుంటున్నావో ఈ ఐదు విషయాలు వాడికి ఎలా ఉన్నాయో నీకు అలాగే ఉన్నాయో ఏం మారింది ఎలా మారింది శబ్ద ప్రపంచం పెద్ద ఆడియో రికార్డులకు క్రాక్ సిడీలు డివిడీలు ప్రపంచం అదో ప్రపంచం వస్త్ర ప్రపంచం ఎలాగో అదో శబ్ద ప్రపంచం ఎలక్ట్రానిక్స్ ప్రపంచం అర్థమైందా మన ప్రపంచాలు ఎట్లా ప్రతి దాంట్లో చూస్తే ఏమైనాయి శబ్దానికో ప్రపంచం స్పర్శ వస్త్రానికో ప్రపంచం రూపం రూపానికో ప్రపంచం అవునా కదా ఎందుకని రోజు కదా గోళ శబ్ద స్పర్శ రూప రసం ఫుడ్ వర్ల్డ్ రసానికొక ప్రపంచం సృష్టించారు గంధం ఎన్ని పెర్ఫ్యూమ్లు అగరబద్దులు ఆ సువాసనన్న ఒక్క ప్రపంచమే అసలు ఎంత ప్రపంచమో చెప్పలేనంత పెద్ద ప్రపంచం కాబట్టి ఐదు విషయాలతో కూడినటువంటి ప్రపంచాలనే మనం పెంచుకుంటూ పోతున్నాం ఎంతగా పెంచుకుంటూ పోయామంటే వెనక్కి తీసుకురావడానికి వీలు లేనంతగా పెంచు చూడండి పెర్ఫ్యూమ్ కొట్టుకోకపోతే వాళ్ళ మనుషులు ఉండగలుగుతున్నారా ఎందుకని ఎందుకని అసలు నీ శరీరంలో నుంచి దుర్గంధం రాకుండా జీవించడం ఉత్తమమైన విధానమా దుర్గంధానికి మళ్ళా పైన పెర్ఫ్యూమ్ కొట్టడం సరైన విధానమా కాబట్టి ఉత్తమమైన జీవన విధానాన్ని ఆశ్రయించవలసింది ఏం చేసాం కూడా ఆ జంతువులు ఉన్నాయో మనం కూడా అలాగే జీవించుతున్నాం పెద్దగా తేడా ఏమి లేదు వాటికి ఇన్ని రకాల ప్రపంచాలు లేవు అది వాటికి మేలు మనకి మాత్రం ప్రపంచం విశాలమైంది అంటున్నాం ఏమిటి విశాలమైంది శబ్దప్రపంచం వస్త్ర ప్రపంచం రసప్రపంచం రూప ప్రపంచం గంధ ప్రపంచం శబ్ద స్పర్శ రూపరసగంధాలనే ఐదు జ్ఞానేంద్రియాలకి ఐదు ప్రపంచాలను సృష్టించారు మరి ఇప్పుడు ఇవంత ఏమయ్యేది ఇది నాగరిక మానవుడు అంటే మరి ఈ మానవుడికి ఇదే నా జీవిత లక్ష్యం ఎప్పటికి ఇదే నా బోలా పది రకాలు వేసుకున్నానండి పది వస్త్రాలు వేసుకున్నానండి పది అంతస్తులు పెట్టానండి పది కోట్లు సంపాదించానండి పది డిగ్రీలు సంపాదించానండి ఏ మనిషిని చూసినా ఏం చెప్పుకున్నాడు ఎవరినైనా నీ మనసు నీకు స్వాధీనంలో ఉందా అని ఒక ప్రశ్న ఎవరైనా చవన్న చెప్తున్నాడా ఏ వాస్తవికంగా లేదుగా వాడికి అసలు అసలు ప్రశ్న అది కాదు అసలు మనసును స్వాధీనపరచుకోవడం ఎందుకండి మనసును మనిషి ఎందుకు స్వాధీనపరచుకోవాలి జంతువుకి దాని మనసు దాని స్వాధీనంలో ఉందా ముందుగా ఆవు ఆవుగానే ఉంటుంది అంతేనా కదా మేక మేకగానే ఉంటుంది మసలి మసలిగానే ఉంటుంది ఏనుగు ఏనుగుగానే ఉంటుంది అదేమన్నా ఏనుగు సింహంలాగా సింహం ఏనుగు లాగా ఉందా లేదే వాటికి ఎందుకని ఆ అవకాశం భగవంతుని ఇవ్వలే కానీ ఒక్క మనిషికి మాత్రం అట్లొచ్చాడు యూ కెన్ చేంజ్ ఎనీథింగ్ నువ్వు కావాలంటే నీళ్ళలో ఈత కొట్టచ్చు కావాలంటే నేల మీద నడవచ్చు నువ్వు కావాలంటే ఎగరాలనుకుంటే ఎగరవచ్చు అన్ని పనులు చే మిగిలిన ఉన్న సమర్థ లక్షణాలన్నీ జ్ఞాన రూపంలో నీ దగ్గర ఉన్నాయి నిజానికి పక్షిలాగా నీకు లేవు రెక్కలున్న పక్షిని తయారు చేసి అందులో కూర్చొని వెళ్తున్నావు అవునా కాదు కాబట్టి ఎలా తయారు చేసావు జ్ఞానండి ఒకప్పుడు మీ అమ్మమ్మలు బామ్మలు రుబ్బేవాళ్ళు అవునా ఇప్పుడు ఎవరన్నా రుబ్బుతున్నారా ఏమంటున్నారు రుబ్బమంటే ఏ కాలంలో ఉన్నావు నువ్వు అని అడుగుతున్నాం పైగా వాళ్ళు విసర్రాయి రుబ్బిన కాలంలో వాళ్ళకేమన్నా అనారోగ్య లక్షణాలు వచ్చినాయా ఎవరన్నా నడు నొప్పి అన్నారా భుజాల నొప్పులు కీళ్ళనొప్పులు అన్నారా మనం ఇప్పుడు కీళ్ళనొప్పులు వచ్చినాక యోగా చేసి పోగొట్టుకోవడానికి నాకు కష్టపడిపోతున్నాం ఎక్కడో జీవన శైలిలో భేదం వచ్చేసి అర్థం అంటే కష్టపడే లక్షణాన్ని పోగొట్టుకున్నాం సుఖానికి బానిసైపోయి జీవిస్తున్నాం ఈ సుఖం కోరుతున్నది ఎవరు అసలు నీ లోపల శరీరం కాదు ఆలోచించాలా వద్దా ఇప్పుడు మనం అసలు మనం మనిషి ఎలా అయ్యాం ఏం ఉండటం వల్ల మనం మనిషి అయ్యాం మన ఏవ మనుష్యా ఇది ప్రాథమిక సూత్రండి మన ఏవ మనుష్యా కారణం బంధమోక్షయా మనసే బంధానికైనా ముక్తికైనా కారణం బంధం విషయాసక్తం నిర్విషయ ముక్తి విషయాసక్తమైన మనస్సే బంధము నిర్విషయంగా ఉన్న మనసే ముక్తి ఇది నిర్వచనం బంధం అంటే ఏమిటి ఇందాక చెప్పామా ఐదు విషయాలు ఏమిటవి శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐదు జ్ఞానేంద్రియాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు విషయాలలో తగులుకోవడమే బంధం అంటే ఈ ఐదు విషయాలలో అంటకుండా నిర్విషయంగా ఉండటమే ముక్తి అంటే కాబట్టి జ్ఞానం ఎక్కడ అవసరమైంది ఇప్పుడు ఈ ఐదు విషయాల్లో తగులుకోకుండా ఉండటానికి జ్ఞానం కావాల్సి మనం ఏ జ్ఞానం సంపాదించాలంటే ఇప్పుడు తగులుకొనే జ్ఞానాన్ని సంపాదించాం ఇప్పుడు ఏం జ్ఞానాన్ని సంపాదించాలి తగలకు అంటకుండా ఉండగలిగే జ్ఞానాన్ని సంపాదించవయ్యా అందుకు ఉపయోగించండి మనసుని ఎందుకని అంటే అసలు ఆ మనసు ఉండబట్టే ఏం కావాలి చూలా తీసుకో ఆ స్టూలు కానీ ఈ స్టూలు కానీ అక్కడ ఉందిలేండి ఇప్పుడు అర్థమైందండి కాబట్టి ఏ మనసు చేతఐతే నువ్వు మనిషి ఆ మనసు ఇప్పుడు దేంట్లో తగులుకొనుంది విషయాలలో తగులుకుంది విషయాలంటే ఏమిటి శబ్ద స్పర్శ రూప రస గంధాలు అర్థమైందండి పెరుగు తీయగా ఉండాలో పొల్లగా ఉండాల తీయగా ఉండాలో పొల్లగా ఉండాలి మజ్జిగ పులుసు పెట్టాలంటే ఏమిడి తేడా అంటే ప్రతి దాంట్లో దాని యొక్క గుణధర్మ విశేషం చేత నువ్వు ప్రేరేపించబడుతు అట్లే పెరుగు తీయ ఉండాలి పొలగండి అంటే ప్రతి చోట ప్రతిదానికి ఒక నిర్ణాయకమైనటువంటి శబ్దం ఈ రకమైన శబ్దాలే నాకు ఇష్టంగా ఉన్నాయి రసం ఈ రకమైన రుచులైతేనే రుచికి కూడా మళ్ళా స్టాండర్డ్ ఎంత ఉప్పు అయితేనే ఇంత కారం అయితేనే ఇంత పులుపు అయితేనే ఇంత వగర అయితేనే ఇంత చేదు అయితేనే ఇలా అయితేనే నాకు ఇష్టం ప్రియం అర్థమైందండి విషయాలన్నింటిలో కూడా బంధహేతువుగా ఏది కూర్చుంది ఇప్పుడు ప్రియం అప్రియం ఉన్నాయా లేవా ఇప్పుడు మనకి పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మనం అసలు ఈ ప్రియా ప్రియాలైనా కాదు నిరంతరాయంగా ఈ ప్రియం అప్రియం స్నానం చేసావు బట్టలు కట్టుకున్నావు ఒకసారి అర్థం ముందు నిలబడి చూసుకున్నావు చూసుకుని ఏం డిసైడ్ చేసావు ప్రియం ఏమైనా అప్రియం అయితే ముందు అర్జెంటుగా దాన్ని మారిస్తే తప్ప మళ్ళీ ఇంకో పని చేయదు అసలు నా ప్రశ్న కాదు ప్రియ ఎప్పుడు నేను ఫలనా పని చేయడం వల్ల దోషం లేదు నీకు ప్రియాప్రియాలు బలంగా ఉండటం వల్ల వచ్చిన దోషంప్రియాలలో బలంగా ఉన్నావు అందువల్ల ఏమైంది దానివల్ల నీకు సుఖ దుఃఖాలు బలంగా ఏర్పడుతున్నాయి అర్థమైంది ఎందువల్ల ఈ సుఖాసక్త బలంగా ఏర్పడిపోవడం వల్ల దుఃఖం వచ్చినప్పుడు ఏమైపోతున్నావు విలవెళ్ళడిపోతున్నాం ముందు విలవెళ్ళ ఆడిపోతున్నాం అసలు రిసీవ్ చేసుకునే శక్తి లేదు ఒకవేళ అధవా రిసీవ్ చేసుకున్నా ఆ విలవెళ్ళ ఆడిపోవడం వలన డిప్రెషన్ ఇక నేను ఎప్పటికీ దీన్ని ఎదిరించలేనేమో దీన్ని పోగొట్టుకోలేనేమో ఇది ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందేమో ఇలాంటి లక్షణాలు వచ్చి చేయాలి దానివల్ల ఇంకేమయ్యావు ఇంకేమయ్యావు తీవ్రమైన వేదన అంత ముందు దుఃఖమే ఇప్పుడు ఏమైంది అది తీవ్రమైన వేదన ఎంత తీవ్రమైన వేదన అంటే అది అప్పుడు లేదు అయినా సరే బాధపడుతున్నాడు అది అయిపోయిందిగా గతంలోకి వెళ్ళిపోయింది ముందుకు వెళ్ళిపోయావు వర్తమానం భవిష్యత్ కాలంలోకి వెళ్ళిపోయావ జరిగిపోయింది జరిగిపోయిందని తలుచుకుని తలుచుకుని మరి చింతిస్తాడు ఏ విషయమైనా కావచ్చు నువ్వేం చేస్తున్నావు ఎప్పటికప్పుడు ఎందులో ఉండాలి అసలు వర్తమానంలో ఉండాలి ఆదిశంకరాచార్యుడు శరీరాన్ని వదిలేశాడ లేదా ఎవరు ఎందుకు ఏడవట భారతావనికి ఆదిశంకరుడు చేసినటువంటి మహోపయోగం ఎవరూ చేయలేదండి ఇది అటువంటి ఆదిశంకరుడు శరీరాన్ని వదిలేసాడు ఎందుకు మనం చింతించట మనకు ఆదిశంకరుడు పెద్దగా తెలియదు కాబట్టి అదే మనకు ఆదిశంకరుడు పెద్దగా తెలియదు కాబట్టి అదే తెలిసి ఉంటే ఆయన కోసం కూడా ఏడ్చేవాళ్ళం ఎట్లా అక్కడ ఏమైపోయినప్పుడు మనకి అంటే శబ్దస్పర్శ రూపరసంధాలే కాకుండా ఇంకో ఐదు ఉన్నాయి మనకి ఏమిటవి కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు ఉన్నాయా లేవాకు వాక్ పాణిపాద పాయు ఉపస్థలు అంటారు ఏమంటారు వాక్ వాక్ పాణి పాద పాయు ఉపస్థలు అర్థమంటే అంటే అర్థమేంటి కాళ్ళు చేతులు మాట్లాడే మాట్లాడేది విశ్రద్ధ కావాలి వాక్ పాద పాయు ఉపస్థలు ఈ ఐదు కర్మేంద్రియాలు ఇవి కూడా మనల్ని వేదనకు గురి చేస్తున్నాయి లేదా చేస్తున్నాయి మాట వల్ల కూడా ఫలితాలు అవునా కాదు చేతులు కాళ్ళు వాడుతున్నాం దాన ప్రతిగ్రహములు అంటే ఇవ్వడం చుకోవడం లాంటివి చేస్తున్నాం గమనాగమనములు అంటే వెళ్ళడం రావడం కాళ్ళ వల్ల ఏం చేస్తున్నాం గమనాగమనములు వెళ్ళడం రావడం విసర్జక ఇవి కూడా మనల్ని వేదనకి గురి చేస్తూ ఉంటాయి కాబట్టి మన శరీరాన్ని మనం విభజించి చూస్తే కనబడుతుంది ఐదేమో కర్మేంద్రియాలు కనబడుతుంది ఐదేమో జ్ఞానేంద్రియాలు కనబడుతున్నాయి అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలనే ఐదు విషయ జ్ఞానాలని సంగ్రహించేటటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు కనబడుతున్నాయా లేదా కనబడుతున్నాయా ఏమిటవి కళ్ళు ముక్కు చెవులు చర్మం రసనేంద్రియమైనటువంటి నాలుక ఇవన్నీ కనబడుతున్నాయి ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి ఐదు విషయాలు అది కూడా చూసాం కదా శబ్ద ప్రపంచం రూప ప్రపంచం రసప్రపంచం గ్రంథ ప్రపంచం ఇంకా స్పర్శ వస్త్ర పడక ఎలా ఉండాలండి వా లేకపోతే నిద్ర రాదు ఇప్పుడు అలా పడుకుంటే నిద్ర వస్తుందా అన్నీ అమర్చుకున్నాడండి సాఫ్ట్ బెడ్ ఉంది ఏసీ ఉంది అన్నీ ఉన్నాయి నిద్ర వచ్చిందా ఎందుకని వాళ్లేక నీ యోగాకి వచ్చేది హాయిగా నిద్రపోయేవాడు ఎవడు యోగాకి రావడండి ఇన్సోమనీయ నిద్ర లేని వ్యాధి పీడితులందరూ ఇప్పుడు యోగాకి వస్తున్నారు ఎందుకు నిద్రపోవట్లేదు మరి వాడు వాడికి ఏర్పాట్లు సరిగ్గా లేవా ఎందుకు రావట్లేదు మరి నిద్ర ఇప్పుడు నువ్వేం చేయిస్తున్నావు ఇక్కడ ఆ చేయిస్తున్నావు అంతే ఆ కష్టమేదో అక్కడ జీవన శైలిలో పడితే అసలు ఈ లేదు అర్థమేనా కాబట్టి నీకు తెలియకుండానే ఏం చేస్తున్నావు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు విషయాలు మూడు ఐదులు పదిహేను చూసాం ఇప్పుడు ఇంకేమున్నాయి ఇంకా మనలో బుద్ధి మనసు ఇంకేమున్నాయి మనలో ప్రాణం ఉందా లేదా అసలు ఇవన్నీ పనిచేయాలంటే ఏముండాలి ఉండాలా అది పోతే ఇవన్నీ ఉన్నా ప్రయోజనం లేదు అంతేనా కదా వీటన్నింటినీ అనుసంధాన పరిచేటటువంటి ఒక్క ప్రాణం లేకపోతే అంతా వేస్టే మరి ఈ ప్రాణం అసలు మనలో ఎలా పనిచేస్తుంది అసలు పనిచేస్తుందా ప్రాణం ఎక్కడుంది ప్రాణం ఎక్కడా అంటే ప్రాణం అంటే ఎక్కడా కాలిగోరు నుంచి తల వెంట్రుక వరకు వ్యాపించి ఉందా లేదా ఇప్పుడు ఆ ప్రాణం ఉందా లేదా ఎలా వ్యాపించింది మరి ఇప్పుడు కళ్ళు ముక్కు చెవులు రోరంటే కొన్ని స్థానాల్లోనే ఉన్నాయి కర్మేంద్రియాలైనా జ్ఞానేంద్రియాలైనా కొన్ని స్థానాల్లోనే ఉన్నాయి అంతేగా శరీరం అంతా ఉన్నది ఆ కళ్ళు లేదు కానీ ప్రాణం ఉంది శరీరం అంతా వ్యాపించి ఉంది అర్థమైదా మరి మొదటి మూడైదులు పదిహేను ఏమిట అంటే కర్మేంద్రియాలు స్థూలమే జ్ఞానేంద్రియాలు స్థూలమే విషయాలు స్థూలం సూక్ష్మం రెండు రకాలుగా ఉంది అది అంటే దీనికి దానికి సంబంధం కలిగిస్తుంది అంతేనా కాదు కళ్ళు చూడటానికి చెవులు వినటానికి ఆ జ్ఞానాన్ని కలిగిస్తుందిగా కాబట్టి సగం స్థూలం సగం సూక్ష్మం అర్థమైందా శబ్దంక ఒక మంచి పాట విన్నావండి భజగోవిందం ఎంఎస్బలక్ష్మి గారి పాట విన్నావండి వినగానే ఆనందం అనిపించిందా అనిపించలేదా ఎందుకని ఆ శబ్దగ్రహణం వలన నీలో ఏర్పడినటువంటి సుఖం అంతేనా కదా ఈ లోపల ఎవరో డబ్బాలో రాళ్ళు పోసి గల గల గల గల గల గల మోగించండి అప్పుడేమన్నావు ఏమిటిది అని ప్రశ్నించాం ఎందుకని అది శబ్దమే ఇది శబ్దమే కాకపోతే ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉందనమాట ఇదేమో ఒక స్టిమ్యులేటెడ్ ఫ్రీక్వెన్సీ ఈ లోపల ఒక సుఖాన్ని స్టిమ్యులేట్ చేసే పద్ధతిగా ఒక సక్రమమైన సరిగమ పదనిస అనేటటువంటి రాగబద్ధంగా లయబద్ధంగా తాళబద్ధంగా పాడబడింది కాబట్టి ఆ శబ్దానికి ఉన్న ఫ్రీక్వెన్సీని ఇలా సుఖాన్ని జనరేట్ చేస్తుంది ఎంత ఇవాళ తరం కొన్ని పాటలు వింటున్నారా లేదా అవి ఏమైనా అర్థమవుతున్నాయా మనకి కానీ వాడికి అది సుఖాన్ని ఇస్తుందా లేదా మ్యూజిక్ ర్యాప్ మ్యూజిక్ జాజ్ మ్యూజిక్ అని రకరకాల మ్యూజిక్లు వింటూ ఉంటాడండి వాడు ఆ మ్యూజిక్ల ద్వారా వాడు ఆనందాన్ని పొందుతున్నాడా లేదా మనం ఎందుకు పొందలేకపోతాం మైండ్ వాడి మనస్సు దానికి ట్యూన్ అయింది అర్థం ఏంటంటే అంటే లోపల ప్రాణము కనబడుతుంది మనసు కూడా ఉన్నట్టు కనబడుతుంది ఈ రెండు ఉన్నాయా లేవా ఎక్కడ ఉన్నాయి శరీరం అంతటా వ్యాపించి ఉన్నాయి వ్యాపక ధర్మం చేత వాటిని సూక్ష్మం అన్నాం వ్యాపకంగా ఉంటే సూక్ష్మం అన్నాం వ్యాపకంగా లేవు ఒక చోటే ఉన్నాయి కదిలిస్తేనే కదులుతాయి అప్పుడు వాటిని ఏమన్నాం సూలం అన్నా ఈ మాటలు ఎందుకు తెలుసుకోవాలంటే ఏదైనా వేదాంత శాస్త్రం చదవాలి అంటే ఈ మౌలికమైనటువంటి విషయాలు తెలియాలి లేకపోతే అక్కడ ఊరికే అక్కడ టకటకా చెప్పుకుపోతూ ఉంటాడు ఆయన ఏం చెప్పాడు అర్థం కాదు కాబట్టి మనం ఎదిగి తీర్థాటన దశ నుంచి శాస్త్రచింతనకి శాస్త్రచింతన నుంచి మంత్రచింతనకి మంత్రచింతన నుంచి తత్వచింతనకి ఎదగాలి ఇది జీవిత లక్ష్యం అర్థమేందండి మానవ జీవిత లక్ష్యం ఏమిట ఇప్పుడు తత్వచింతన అనే ఉత్తమ వివేకాన్ని మనం పొందాలి అర్థమైందండి ఈ సాధన దిశగా ఈ సాధ్యం దిశగా ఈ లక్ష్యం దిశగా మన జీవితాన్ని ఏమైనా రోజువారీ జీవితంలో ఏమైనా సమయాన్ని శ్రద్ధని వినియోగిస్తున్నామా శక్తిని అనేది మనం చూసుకోవాలి ఇది మానవుడు చేయవలసినటువంటి పని ఇందులో భాగంగా ఇప్పుడు తన గురించి తాను తెలుసుకోవాలా అద్దా అసలు ఇందాకేం చెప్పా మన దగ్గర ఏమైనా తెలియాలంటమాట ఏదైనా ఒకటి సాధించాలంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకుంటే తప్ప ఏది పొందాలో దాని గురించి స్పష్టంగా తెలుసుకుంటే తప్ప ఈ రెండింటినీ ఒక దగ్గరికి చేర్చడానికి వీలు కావటం కాబట్టి ఇప్పుడు మనకేమున్నాయా చర్చించే దాంట్లో ఎక్కడి దాకా వచ్చాము ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఐదు విషయాలు ఉన్నాయి ప్రాణం ఉంది మనస్సు ఎంతవరకు వచ్చామా సరే ఇవన్నీ తమంతట తామే పనిచేస్తున్నాయా ప్రాణం ఉంటే పనిచేస్తుందా అసలు ప్రాణం ఏం పనిచేస్తుందండి మన మనం పనిచేస్తున్నా ఏమీ పని చేయరాజు ఏం పని చేస్తుంది అంటే ఎలా పనిచేస్తుంది ఏమైనా ఎప్పుడన్నా గమనించామా ఎందుకని ప్రాణాన్ని గమనించే ఓర్పు లేదు నేర్పు అంతకంటే లేదు అసలు ప్రాణాన్ని గమనించాలనేటటువంటి ఆలోచనే లేదు ఎందుకనిట అసలు నాలో ప్రాణం ఉందా ఎలా తెలుసు నీకు బతికే కొట్టే ప్రాణం ఉన్నట్టేనా కదిలితే అది శాస్త్రపరి భాష రోజువారీ జీవితంలో మాట్లాడుకోకసేమో మనలో ప్రాణం ఉందని ఎట్లా తెలుస్తుంది మనకు రోజు భోజనం చేస్తున్నావా లేదా తిన్నది అరుగుతుందా లేదా ఎవరు అరిగిస్తున్నారు ఈ ప్రశ్న రావాలా వద్దా సభరంగా రోజు మూడు పూటల మూడు కంచాలు వేసేస్తున్నావా లేదా వేసింది లోపల వేసింది ఎవరు అరిగిస్తున్నారు అది ఎలా పనిచేస్తుంది మనకి ఎన్ని సిస్టమ్లు ఉన్నాయి అయిపోయా అంటే అర్థం ఏమిటి దేంట్లో కూడా పూర్ణమైన పరిజ్ఞానాన్ని సాధించాలని అనుకోవడం టేస్టింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు మనకు అంతే టెస్టింగ్ నాలెడ్జ్ అవసరంలే పన్నెండు సిస్టమ్స్ ఉన్నాయి మనలో ట్వెల్వ్ సిస్టమ్స్ ఈ పన్నెండు సిస్టమ్స్ ని పనిచేయిస్తున్నది ప్రాణం చదువుకోలేదా మరి ఎందుకని అవసరం లేదు నువ్వు ధారణాశక్తిని నిలుపుకోవాల్సిన అవసరం లేదు నీ పిల్లలకు నువ్వు ఎప్పుడైనా పాఠం చెప్తేగా వాడిని తీసుకుపోయి ట్యూషన్ అని జైల్లో వేయటం తప్ప అవునా కదా ఏ మనం బోధించలేమా అని ఎందుకు అనుకోవాలి ఆ బాధ్యత స్వీకరించలేదు బాధ్యత స్వీకరిస్తే అన్నీ మమ్మల్ని చేస్తావు అర్థమైనా మనం ఏమన్నా ఏం అలవాటు చేసుకున్నాం ఒక్కొక్క బాధ్యతను ఎవడో వాడికి అపచపడమే నేర్చు చేసుకోం అవునా కాదు ఎలిమినేషన్ ప్రాసెస్ ఇల్లు వాకి వాకిలు ఓడవడం పని అమ్మాయికి అపజెప్పేసాము అంట్లు దోగడం పని అమ్మాయికి అప్పచెప్పేసాము బట్టలు ఉతకడం వాషింగ్ మెషిన్కి అప్పచెప్పేసాము లేదంటే అది కూడా పని అమ్మాయికి అప్పచెప్పేసాము వంట చేయడం అది కూడా పని అమ్మాయికి అప్పచెప్పేసాము తింటాం ఇది ఒక్కటే నేను చేయాలి కాబట్టి నేను చేస్తున్నాం ఇంకా అరగబండి ఎట్లా రూపుతున్నాయి ఈ సమస్య సిస్టమ్స్ అన్ని చెడిపోవడానికి కారణం ఏమిటా ఆ సిస్టమ్స్ ని పని చేయించడానికి కావలసినటువంటి శ్రమ లేకపోవడం కాబట్టి ప్రాణశక్తిని వినియోగించడం ద్వారా మన శరీరంలో ఉన్న పన్నెండు వ్యవస్థలని మనం పనిచేయిస్తున్నాం అర్థమైందండి ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాహరణ ఈ పేరు చెప్పడం విన్నట్టు కనపడుతుందా ఎప్పుడు విన్నారు యోగా చెప్పినప్పుడు విన్నారటండి అది కాదు ఎప్పుడైనా దేవాలయంలో నైవేద్యం పెట్టగా చూసారా మీరు ఎప్పుడైనా నైవేద్యం పెట్టారా లేదా పెట్టారా ఏం చెప్తారంటే చేయి తిప్పు ఏంటంటారు ప్రాణాయ స్వాహా సమానాయ స్వాహ అన్నారా లేదా ఏమిటవి ఆయన ఏదో అనమానాడు అన్నానంతే చేయి తిప్పమా నాడు తిప్పానంతే కాబట్టి ఇప్పుడు ఏమైనా మనం యాంత్రిక జీవనాన్ని చేస్తున్నాం బుద్ధిని వాటల్లా ఆల్మోస్ట్ బుద్ధిని అడకెక్కిచ్చేసాం అది ఎంతగా ఆటకెక్కిచ్చేసామంటే ఎంతగా చిలువెక్కేసింది అది ఇప్పుడు బాగుపడతా అంటే బాగా తోమాలి దాన్ని తోమకపచ్చే పనికిరాదు అక్కడ చింతపండు వేసో లేకపోతే ఇంకేదైనా యాసిడ్ వేసో తోమాలన్నమాట అసలు తోమితే తప్ప బుద్ధికి ఇప్పుడు పదును ఎక్కే అవకాశాలు తోవాల్సిందే తప్పదు కాబట్టి బుద్ధి బలాన్ని పెంచుకోవాలి అంటే ఇవన్నీ నీకు అవగాహన అవ్వాలి నీ లోపలే ఉన్న వ్యవస్థలే కానీ అజ్ఞానం తెలియదు అని ఉంటే అజ్ఞానం ఈ మనం నేను ఏదైనా ప్రశ్నిస్తాడు రేపున ఏమంటావు అప్పుడు నాకు తెలియదు ఇది రాటం అయితే వేస్తాడు అవునా కదా మనం ఒక తరం నుంచి మరొక తరానికి అందివలసిన జ్ఞానవారసత్వం కలిగి ఉండవలసినటువంటి మేధాశక్తి సంపన్నులైన మానవులు మరొక తరం వాడు ప్రశ్నిస్తే ఏమంటున్నావు అయిపోయే ఇంకప్పుడు నీకు వాడు ఏం విలువిస్తాడు అంటాడు పైగా నీకు ఎంతమంది దగ్గర చెప్తాడు తనకు తెలిసిన వాళ్ళందరి దగ్గర చెప్తాడు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తాడు ఆవిడకేమీ తెలియదు అన్న తెలుసుకుంటే జ్ఞానం తెలియదు అనటే అజ్ఞానము తెలియటే జ్ఞానము ఇంతకుమించి వేరేం లేదు ఏం పెద్ద కష్టపడాలి దీనికి తెలుసుకోవాలనే నీలో ఆసక్తి బలంగా ఉండాలి కానీ తెలియని ఏముందండి వాళ్ళ అన్ని సాధ్యమే అసాధ్యము లేవు కాబట్టి నీ లోపల ఈ ఐదు ప్రాణములు ఒక ప్రాణమే ఐదు విభాగాలుగా పనిచేస్తుంది ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాహరణములు ప్రాణపాన సమాన వ్యానోదానములు ఈ ఐదు పంచ ప్రాణములు అర్థమైందండి ఇందులో ఏవేవి ఏం చేస్తున్నాయి ప్రాణవాయువు మనకు తెలిసిందేగా గాలి పీలుస్తున్నాం పీలిస్తే ఏమవుతుంది రక్తశుద్ధి ప్రాణం పెంచడం ద్వారా ఏం జరుగుతుంది ఆక్సిజన్ ప్రాణశుద్ధి రక్తశుద్ధి జరుగుతుంది అవునా కదా ఆ రక్త శుద్ధి చేస్తుంది అదంతా శరీరం అంతా రక్త పరసరం జరిగేటి చేస్తుంది తద్వారా దాంట్లో ఆ రక్తశుద్ధి జరిగేటి చేస్తుంది ఆక్సిజన్ బాండేజ్ పెరిగేటి చేస్తుంది నెక్స్ట్ అపాన వాయువు ఏం చేస్తుంది విసర్జక అవయవాళ్ళని పనిచేస్తుంది ఎక్స్క్రియేటరీ సిస్టమ్ని పనిచేయించేది అపాన వాయువు అది తెలిసిందే మూడోది ఏమిటి సమానం సమాన వాయువు ఏం చేస్తుంది నాభిస్థానంలో ఉంటుంది సమాన వాయువు అది నువ్వు తిన్నటువంటి ఆహారాన్ని మొత్తాన్ని అరిగేటు చేసి నువ్వు గుండ్రాళ్ళు మింగినా సరే అరిగేటు చేస్తుంది గుండ్రాళ్ళు కాదు గుండ్రాళ్ళు తింటే అవి అరిగేటు చేస్తుంది అరిగేటు చేసి ఏం చేస్తుంది డెబ్భై నాడులకి సమానంగా ఆసక్తిని పంచేటటువంటి పనిని చేస్తుంది కాబట్టి అది సమాన వాయువు దానికి పేరెందుకు పెట్టారు మనకి డెబ్భై నాడులు ఉన్నాయి ఈనాడు అన్నింటికి దేనికి ఎంత శక్తి అవసరమైతే అక్కడి నుంచే ఆ శక్తి కేంద్రంలో నుంచే పంపిస్తుంది అర్థమైందండి సో దాని పేరేమిటి స్వానవాయువు ఇంకేమిటి వ్యానం అంటే వ్యాపక ధర్మము కలిగినది ఏదో అది కాలి వేలుకి చేప కొట్టింది తెలిసిందా తెలియలేదా తెలియకపోతే ఏమైంది వీడికి ఏదో తేడా వచ్చింద్రా బాబు కాలు తీసేయాలిగా అర్థమైందండి కాబట్టి శరీరం అంతా వ్యాపక లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి ధర్మం దేనివల్ల వచ్చింది వ్యానవాయువు మనం ప్రాణం ఇప్పుడు శరీరం అంతా ఉందంటున్నావా లేదా దేనివలన వ్యానవాయువు వలన తర్వాత ఏంటి ఉదాహరణ వాయువు ఇది ఎక్కడ ఉంటుంది కంఠగతం ఎక్కడ ఉంటుంది మనం ఢమఢమధ్వనుల ఢక్కతో మోగుతున్నావా లేదా ఏమిటది వాగింద్రియం మాట్లాడుతున్నాం కదా ఆ మాట్లాడే శక్తి దేనివల్ల వచ్చింది ఉదాహరణ వాయువు కంఠగతమైన ఉదాహరణ వాయువు వల్ల మాట్లాడే శక్తి వచ్చింది శబ్దగ్రహణము శబ్దం పునరుత్పత్తి ఈ రెండు ఉదాహరణ వాయువు వల్లనే కాబట్టి ఇప్పుడు పంచప్రాణాలు ఎలా పనిచేస్తున్నాయి అర్థమైందా ఇవి కాక మనలో ఐదు ఉప ఇవి కాక ఏమున్నాయి ఏమిటవి అసలు ఉన్నాయా లేవా దేవదత్త నాగ క్రుకుర కూర్మ ధనుంజయములు ఐదేమిటి దేవదత్త నాగ కృకుర కూర్మ ధనుంజయముడు ఈ ఐదు ఉపవాయువులు ఈ ఐదు ఉపవాయువులు ఈ ఐదు ఉపవాయుల వల్ల ఏం జరుగుతుంది త్రాంచటం తుమ్మటం ఆవలించటం అదేంటండి ఆఖరికి చెటే వరకు మనం చనిపోతాం చనిపోద్దాం లేదా శరీరం కొళ్ళిపోవాలి వద్దా ఎవరి వల్ల కొళ్ళుతుంది ఈ ధనుంజయం శరీరం పతనం చెందిపోయేటటువంటి పరిస్థితి దేనివల్ల కలుగుతుంది ధనుంజయ వాయువు అన్ని జీవులలో అన్ని జీవ శరీరాల్లో ఉంది ఈ ప్రాణ శ్వాసించేటటువంటి అన్ని జంతువులలో ఈ ఐదు ప్లస్ ఐదు పనిచేస్తూ ఉంటాయి మరి ఆ ఐదు ఎప్పుడన్నా తుమ్మగా చూసావా తమ్మలేదు కానీ కొన్ని ఎప్పుడన్నా ఆవలించగలిసేవి అవి కొన్ని కొన్ని చేస్తాయి కొన్ని అన్నీ చెయ్యవు అన్నీ చెయ్యవు కొన్ని చేస్తాయి కొన్ని కొన్ని కొన్ని చేస్తున్నాయి అంటే ఈ ప్రాణ వ్యవస్థే వాటిలో పూర్ణ వికాసం పొందలే జంతువులలో ఈ ప్రాణ వ్యవస్థే పూర్తి వికాసం పొందలే మానవుల్లో ఏమైంది ఇప్పుడు ఇంద్రియ వికాసము ఉంది కర్మేంద్రియ వికాసం జ్ఞానేంద్రియ వికాసం విషయేంద్రియ వికాసం ప్రాణేంద్రియ వికాసం కూడా ఉంది నాలుగైదులు ఇరవై అయినాయి ఇప్పటికే ఇంకొక ఐదు ఉన్నాయండి మనలో ఏమిటవి ఇన్ని ఉన్నాయండి ఆలోచించే శక్తి లేకపోతే మనిషివేనా అసలు ఆలోచనే లేకపోతే మనిషి అవుతావా అవవుగా మరి ఆలోచన ఎన్ని రకాలుగా పనిచేస్తుందట రకరకాలుగా పని చేయట్లేదు అన్నారు వాళ్ళు అంటున్నావు కానీ అది రకరకాలుగా లేదు ఎన్ని రకాలుగా ఉందట ఐదుగా ఉందట ఐదుగా ఉంది ఏమిటవి మనసు బుద్ధి చిత్తము అహంకారము జ్ఞాత ఐదు ఉన్నాయని లోపల ఏమున్నాయండి ఇంకా మనసు బుద్ధి చిత్తము అహంకారము జ్ఞాత ఈ ఐదు లోపల పనిముట్లు ఇవి బయట పనిముట్ల లోపల పనిముట్లా ఎవరైనా బయట చెప్పగలరా ఎందుకని లోపలేనండి బాబా అవన్నీ ఉన్నాయి తెలిసినా తెలియకపోయినా ఈ ఐదు లోపలే ఉన్నాయి ఏమిటి ఐదు అమెరికా వెళ్ళాలని అనిపించింది అనిపించిందా అనిపించలేదా అనిపించడం ఒక ఆలోచన ఎలా వెళ్ళాలి ప్రశ్న వచ్చిందా రాలేదా ఏం చేశావు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ప్రణాళిక తయారు చేసావా లేదా తయారు చేసేవా అది ఆ తయారు చేసేది ఒక విభాగం తర్వాత ఒక్కొక్కదానికి రెండు మూడు ఆప్షన్లు వచ్చినాయి రాలేదా మళ్ళా ఇలా కూడా వెళ్ళచ్చు అలా కూడా వెళ్ళవచ్చు ఇలా కూడా చేయచ్చు అలా కూడా చేయవచ్చు అంటున్నావా లేదా మరి అందులో ఏదో ఒకటి టిక్ పెట్టాలా ఆ టిక్ పెట్టే వ్యవస్థ ఒకటి అంటే నిర్ణయం చేయాలిగా మీ ఇంట్లో కూరగాయలు అన్నీ ఉన్నాయమ్మా ఏది వండాలి ఒకటి నిర్ణయం చేయాలా వద్దా లేకపోతే అన్నీ కలిసేస్తావా ఏదో ఒక నిర్ణయం చేయాలిగా కాబట్టి నిర్ణయం వ్యవస్థ ఒకటి అంటే ఆలోచించే వ్యవస్థ ఒకటి నిర్ణయించే వ్యవస్థ ఒకటి సంకల్పించే వ్యవస్థ ఒకటి మొదటి సంకల్పం కలిగినా కలగలేదా అమెరికా వెళ్ళాలనే సంకల్పం కలిగిందా లేదా అంటే మన దగ్గర ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి అప్పుడు ఆలోచించే వ్యవస్థ ఒకటి నిర్ణయించే వ్యవస్థ ఒకటి సంకల్పించే వ్యవస్థ ఒకటి మూడు వ్యవస్థలు ఇంకేమున్నాయట ఎవరెళ్ళాలండి ఎవరికా ఎవరు వెళ్ళాలి నేనే వెళ్ళాలా ఎవరికి సంకల్పం కలిగిందో వాడు వెళ్ళాలి అంతేనా కాదా వాడు ఉండాలా వద్దా వాడు ఉండాలా మీ తాతగారు ఇప్పుడు లేరు కదా ఆయన ఎవరికా వెళ్ళే అవకాశం ఉందా లేదా లేదా అసలు ఏ పరిస్థితుల్లోనూ అవకాశం లేదా కాబట్టి ఉన్నవాడే వెళ్ళాలి అంతేనా కదా ఈ ఉన్నవాడు నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి అనే సంకల్పాన్ని ఆ సంకల్పం తీరే వరకు చేస్తున్నాడా చేయటలే చేస్తున్నాడుగా ఇంకేదైనా ఉదాహరణ చెప్పండి మీరు ఎప్పుడో చందనా బ్రదర్స్లో చీర కొందామని అనుకున్నారండి పదిమంది మందిని చెప్పగా విన్నారు పది మందిని చూపెట్టగా చూశారు మీలో ఆ కోరిక బలంగా ఉంది ఎప్పటికీ వెళ్ళాలా మీరు చీర కొనాలి అన్నప్పుడల్లా మీరేం చెప్తారు ఈసారైనా చందనా బ్రదర్స్కి వెళ్ళాలి ఈసారైనా చందనా బ్రదర్స్కి వెళ్ళాలి పోయింది సార్ వెళ్ళలేదు ఈసారి వెళ్ళాలి ఈసారి వెళ్ళాలి అంటున్నాడా లేదా ఈ అంటున్నవాడెవడు నేనైనా వాడు అహంకారం కాబట్టి నేననేవాడు ఉండాలా వద్దా ఉండాలి అంటే సంకల్పించే వ్యవస్థ ఉండాలి నిర్ణయించే వ్యవస్థ ఉండాలి ఆలోచించే వ్యవస్థ ఉండాలి నేననే వ్యవస్థ ఉండాలి ఏమన్నా ఇంకేమైనా ఉన్నాయా ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా లేదా చెప్తా ఇంకేమైనా ఉన్నాయా లేదా మన లోపల ఇంకేమైనా వ్యవస్థలు ఉన్నాయా ఇంతేనా ఇవన్నీ జరుగుతున్నాయి కదా వీటన్నింటినీ చూచేవాడు ఒకడున్నాడా లేదా ఉన్నాడా అసలు మనలో చూచేవాడు ఒకడు ఉన్నాడా లేదా ఎక్కడ ఉన్నాడు ఏం చూస్తున్నాడు అసలు వాడు నువ్వు నిద్రపోతున్నావా లేదా నిద్రపోతున్నావు ఎవరు నిద్రపోతున్నారు నేను నిద్రపోతున్నా నేను నిద్రపోతుంటే నిద్రపోతున్న సుఖానుభవం ఎవరికి కలిగింది నాకు నేను నిద్రపోతే నాకెట్లా కలిగింది మరి నిద్రలో ఏమీ లేవుగా ఏదీ చెప్పలేవుగా మరి అవి ఏవీ లేదనప్పుడు ఉన్నా నేనెవరు నెలకువలో ఉన్నప్పుడు అయితే కర్మేంద్రియాలు ఉన్నాయంటున్నావు జ్ఞానేంద్రియాలు ఉన్నాయంటున్నావు ప్రాణేంద్రియాలు ఉన్నాయంటున్నావు విషయేంద్రియాలు ఉన్నాయంటున్నావు ఇంకేం చెప్తున్నావు నాలుగైదులు ఇరవై ఈ ఐదైదుల ఇరవై ఐదులో మిగిలిన ఐదేమిటి అంతరింద్రియాలు మనం చర్చించే ఇంద్రియాలు ఏమిటి లోపలి పనిముడ్లు ఇంద్రియం అంటే పనిముట్టు వేరే ఇంకేం లేదు ఇంద్రియం అంటే పనిముట్టు అంతరింద్రియాలు లోపల పనిముడ్ల గురించి మాట్లాడతాను ఆలోచించే వ్యవస్థ నిర్ణయించే వ్యవస్థ సంకల్పించే వ్యవస్థ నేనని అహంకరించే వ్యవస్థ ఈ నా ఐదు ఐదులు ఇరవై ఐదులో ఎవడైతే గాఢ మేలుకొని ఉండి చూస్తున్నాడు ఇప్పుడు చూస్తున్నాడు అక్కడ నువ్వు నిద్రపోవడం అక్కడ ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు నువ్వు నిద్రపోవడం అయిపోయిందా మాట మరి అందుకే వేసేయ్యా వస్తుంది ఇప్పుడు నువ్వు అలారం ఊగించాలి పర్వాలా మరి అక్కడ తెలుస్తుంది నువ్వు వెళ్ళిపోయినాక నా కానీ మాగాకపోతే మళ్ళీ నేను ఎక్కడ చేస్తాను వెయ్యి మోటరే అంతే పది నిమిషాలు నెలది అర్థమైందా ఇట్లా ఎప్పుడైతే నువ్వు ఈ సాక్షిగా ఉన్నటువంటి నేను ఎవడైతే ఉన్నాడో వాడు జ్ఞాత ఐదో వాడు ఎవడు సాక్షిగానున్న నేను ఎవడున్నాడో వాడు జ్ఞాత వాడెక్కడ మేల్కొని ఉన్నాడు నేను ఇద్రావస్థలో మేల్కొని ఉన్నాడు వాడు ఎక్కడ మేల్కొని ఉన్నాడు నిద్రావస్థలో మేల్కొని ఉన్నవాడు మెలకులో మేల్కొని ఉంటాడా ఉండా ఎవరు నిద్రపోతున్నారు కర్మేంద్రియాలు నిద్రపోతున్నాయి జ్ఞానేంద్రియాలు నిద్రపోతున్నాయి ప్రాణేంద్రియాలు నిద్రపోతాయా ప్రాణం కూడా నిద్రపోతే పోయినట్టే కాబట్టి ప్రాణేంద్రియాలు నిద్రపోవడల్లా ఇంకేం నిద్రపోయినాయి అంతరింద్రియాలు నిద్రపోయాయి విషయేంద్రియాలు నిద్రపోయాయి ఐదు ఏజుల చాలా భాగా నిద్రపోతున్నాయి కానీ ఒక్కడు మాత్రం మేల్కొని ఉన్నాడు వాడెవడు జ్ఞాత కళకొచ్చాం కళలో ఎవరు నిద్రపోతున్నారు కర్మేంద్రియాలు నిద్రపోతున్నాయి జ్ఞానేంద్రియాలు నిద్రపోతున్నాయి విషయేంద్రియాలు నిద్రపోతున్నాయి కానీ అంతరింద్రియాలు మేల్కొని ప్రాణేంద్రియాలు మేల్కొని ఈ రెండు మేల్కొని ఈ రెండు వ్యవస్థలు మేల్కొని ఇప్పుడు మనలో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి ఐదు వ్యవస్థలు ఉన్నాయి కర్మేంద్రియ వ్యవస్థ జ్ఞానేంద్రియ వ్యవస్థ విషయేంద్రియ వ్యవస్థ ప్రాణేంద్రియ వ్యవస్థ అంతరేంద్రియ వ్యవస్థ ఈ ఐదైదులు ఇరవై ఐదు కలిపితే నువ్వు ఇది నీ గురించి నువ్వు అర్థం చేసుకోవడం ఇట్లా ఎప్పుడైనా మనల్ని మనం అర్థం చేసుకున్నావా మనల్ని మనం అధ్యయనం చేసావా ఎందుకు చేయలే మరి అంత అవసరం రాలేదండి బాబు కాబట్టి తత్వజ్ఞానంలో మొదటి పాఠం ఏమిటి తన గురించి తాను తెలుసుకునుట తనను తాను తెలుసుకునుట అనేది మొదటి పాఠం అర్థమైందండి కాబట్టి ఇది ఈ పని చేయాలి అంటే ఏం చేయాలి ఎవరినైనా తెలిసిన వాడిని ఆశ్రయించాలి అంతేనాగా ఏదైనా జ్ఞానం కావాలంటే ఏం చేయాలి దాని గురించి పరిజ్ఞానం ఉన్నవాడిని ఆశ్రయించాలి కాబట్టి మనుష్యత్వం మహాపురుష సంశ్రయం ఆ తెలిసిన మహానుభావుడు దగ్గరికి వెళ్ళి ఆయన దీని సంగతి ఏదో చెప్పబోయా బాబు అంటే ఆయన తెలియజెప్పాడు అర్థమైనా అది కూడా దుర్లభమే ఎప్పుడో కానీ జీవితంలో ఒక సంఘటన ద్వారా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎప్పుడూ మనం ఎలా ఉండాలి అంటే కర్మేంద్రియాలుగా ఉండాలా జ్ఞానేంద్రియాలుగా ఉండాలా విషేంద్రియాలుగా ఉండాలా ప్రాణేంద్రియాలుగా ఉండాలా అంతరింద్రియాలుగా ఉండాలా అన్నింటికంటే ముఖ్యమైన జ్ఞాతగా ఉండాలి ఎందుకని నేను చెయ్యి అంటే ఒప్పుకుంటావా నేను ఎవరన్నా ప్రశ్న వేసావమ్మా నువ్వు చెయ్యమ్మా అన్నావు అనుకో ఒప్పుకుంటావా ఏ చెయ్యి కాదా నువ్వు చెయ్యి కాదా ఏమంటున్నావు ఇదేంటి బాబు అంటే చెయ్యి అన్నావా నా చెయ్యన్నావా అంటున్నావా లేదా అంటే నేను వేరే చెయ్యి వేరే నేనే చెయ్యి అన్నావా నా చెయ్యి ఇట్ దిస్ ఈస్ అండర్ మై పొసెషన్ నా స్వాధీనంలో ఉంది అంతేనా కదా నా కాలు చెయ్యి నేనే కాలు నేనే అంటే ఒప్పుకుంటావా ఒప్పుకోవా ఏదో ఒక సందర్భం వచ్చి చెయ్యి తీసేయవలసి వచ్చిందండి నా చెయ్యిని ఏ పరిస్థితిలో తీయడానికి వీలు లేదు అప్పుడు డాక్టర్ ఏమంటాడు నువ్వు కావాలా నువ్వు బతికుంటాం కావాలా చెయ్యి కావాలా అంటే ఏమన్నావు అప్పుడు అరే ఏమైనా సరే నేను బతికుండాలండి బాబు చెయ్యిపోయిందా వేలిపోయిందా లెక్కలేదు నాకు అంటున్నాడా లేదా కాబట్టి ఇప్పుడు చెయ్యి కాదని తెలి తేలిపోయిందా లేదు అట్లాగే కాలు అట్లాగే కన్ను అట్లాగే చెవి అంటే జ్ఞానేంద్రియాలు నువ్వు కాదు కర్మేంద్రియాలు నువ్వు కాదు ఇంద్రియాలు నువ్వు కాదు అవునా కదా ఇంద్రియాలని నీకు పనిముట్లు ఎవరికి పనిముట్లు ఎవరికి పనిముట్లు మనసుకు పనిముట్లు మొదట ఎవరికి పనిముట్లు మనసు చెప్పినట్టే అవన్నీ పనిచేస్తున్నాయి అంతేనా కాదా మనసు పని చేయకపోతే ఇవి ఏమైనా పని చేస్తున్నాయా నిద్రలో ఈవేమైనా పని చేస్తున్నాయా ఎందుకు పనిచేయట్లే ఇవన్నీ మనసులో నిలిచిపోయినాయి మనసు నిద్రపోయింది మనసు ఎప్పుడైతే నిద్రలేకపోయిందో ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి శక్తివంతం లేకుండా కాకుండా పోయాయి అర్థమైందా ఓ కళ్ళు ఎదుర్కొందా ఉన్నా కనపడలే చూడలేదండి అన్నాడు కళ్ళు తెరిచే ఉన్నావు కదా దృష్టి ఎక్కడో ఉంది బుర్ర ఎక్కడో ఆలోచిస్తుంది కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ కళ్ళు ఎదురకుండా వస్తువు కనబడలే ఇప్పుడు కళ్ళు చూస్తున్నాయా మనసు చూస్తుంది మనసే కళ్ళ ద్వారా చూస్తుంది చూపెట్టి వెళ్ళు చాలా పడుతుంది పట్టణి కాబట్ ఇప్పుడు మనకి విచారణ ఎందుకు చేపట్టాము నీ లోపల ఉన్నటువంటి ఐదు వ్యవస్థలని నువ్వు తెలుసుకుని అంతరింద్రియ వ్యవస్థకి ఎవడైతే ఆధారంగా ఉన్నటువంటి జ్ఞాత ఉన్నాడో జ్ఞాన ఉన్న జ్ఞాత ఉన్నాడో సాక్షి ఉన్నాడు వాణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనం ఇప్పటి వరకు ఎవరిని ఈ జ్ఞాతని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయటం లేవరకు ఎక్కడి వరకు ఉండిపోతున్నాం మనస్సు వరకే ఉండిపోతున్నాం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు విషయేంద్రియాలు మనస్సు ప్రాణం ఇక్కడ వరకే ఉండిపోతున్నాం ప్రాణ మనస్సులకు సంబంధించిన వ్యవస్థలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం మనం బాగా బరువైన ఆహారం తినేసామండి ఏమైపోతుంది ఎందువల్ల అదే ఎందువల్ల ప్రాణం స్వేచ్ఛగా పైకి కిందకి కదలడానికి అవకాశం ఇవ్వకుండా ఉండేటంత ఆహారం వేసేసాడు అటు ఆయన ఈ ప్రాణం ఎట్లా కదలాలి కదా ఎప్పుడు కదలాలి ఎట్లా ఏమంటున్నావు ఇప్పుడే కదండి ఫుల్గా తినేశావు అంటున్నావు అంటే అర్థం ఏమిటా ఎక్కడించొచ్చింది యుక్తమైన ఆహారము లేదు యుక్తమైన విహారము లేదు యుక్తమైన చేష్ట లేదు కర్మ లేదు ఈ నాలుగు చెడిపోవడం వల్ల పేరు వివరాలు చెప్పండి నా జేబులో డబ్బులు ఉంటాయి అండి అర్థమైందండి కాబట్టి ఈ ఈ యుక్త స్వప్నాలు యుక్త కర్మ యుక్త చేష్ట యుక్తమైన ఆహారము యుక్తమైన విహారము ఈ ఐదు సరిచేయడమే అత్యంత ప్రధానం ఈ ఐదింటిని సరిచేయడం యోగంలో మొదటి పాఠం అర్థమైందండి యోగంలో మొదటి పాఠం ఏమిటి ఈ ఐదు వ్యవస్థలని సక్రమంగా సవ్యంగా పనిచేయించడం ఇప్పుడు మనం ఎట్లా పనిచేస్తున్నాం ఒక క్రమమైన పద్ధతి లేదు అర్థమైందండి ఎప్పుడు లేవాలో తెలియదు ఎప్పుడు పడుకోవాలో తెలియదు ఎప్పుడు తినాలో తెలియదు అసలు ఆకలేసి ఎంతవరకు ఓర్ పోహిస్తున్నావా ఏడైపోయిందండి తినేసేయాలి తిని రెండు అయిపోయిందండి తినేయాలి తినేయాలి టైం గ్యాప్ లేకుండా వేసేయడం అది ఇంకా మరీ ప్రమాదం అర్థమైంది దానివల్ల ఏం చేస్తున్నాడంటే ఆహారమే నిన్ను భుజిస్తాను తద్వారా ఏమైంది నువ్వు ఆహారాన్ని భుజిస్తున్నావు అనుకున్నావు ఆహారం మితిమీరితే ఆహారం నిన్నే భుజించేస్తుంది అర్థమైందండి నీ వివేకాన్ని భుజించేస్తుంది నీ ఆరోగ్యాన్ని భుజించేస్తుంది ఆఖరికి నిన్నే హరించేస్తుంది నీ మృత్యువు ఆహారమే నీ జీవం ఆహారమో నీ మృత్యువు కూడా ఆహారమే అర్థమైందండి కాబట్టి ఈ ఐదు వ్యవస్థల గురించి సమగ్రమైన పరిజ్ఞానాన్ని సమగ్రమైన విజ్ఞానాన్ని పొందటమే మానవుడి యొక్క ప్రాథమిక లక్ష్యం ఉత్తమ లక్ష్యం కాదు ఇది ఇదేమిటి ప్రాథమిక లక్ష్యం కనీసం ఈ లక్ష్యం దిశగానైనా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు